ఆపదాపహర్తం దాతర శ్రీరామం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈ మంత్రరాజాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తూ అగస్యమహర్షి అంటున్నారు ఈష బ్రహ్మాచ విష్ణుచ శివస్కంద ప్రజాపతి అంటున్నారు సూర్యబింబం ఉన్నదే ఇదే బ్రహ్మ చ ఇదే విష్ణువు ఇదే శివుడు సాధారణంగా మనం లోకంలో త్రిమూర్తులు అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాం సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మ స్థితి చేసేటటువంటి వాడు విష్ణువు లయం చేసేటటువంటి వాడు శివుడు అని ఆ ప్రతిపాదన కానీ యథార్థమనకు అన్ని ఉండే అవకాశం ఉండదు లోకంలో ఒకే పరమాత్మ ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క పేరు చేత పిలువబడతాడు ఆయనే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ ఆయనే స్థితికారుడైనప్పుడు విష్ణువు ఆయనే లయకారుడైనప్పుడు శివుడు ఇందులో ఏది చేసినా కూడా కేవల కారుణ్యంతో చేస్తాడు అని మాత్రం చాలా ప్రధానంగా పట్టుకోవలసిన సృష్టి ఎందు కారుణ్యం ఉంటుంది స్థితి ఎందు కారుణ్యం ఉంటుంది లయ ఎందు కారుణ్యం ఈ మూడు కూడా పరమకారుణ్యంతో చేస్తాడు భగవంతుడు సాధారణంగా కరుణ దయా ఇవి దేని చేత ప్రతిపాదింపబడతాయి అంటే ఎరుపు చేత ప్రతిపాదింపబడతాయి అందుకే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పపాణచాపాం అని అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షీం ఆవిడిలోంచి ఉద్భవమైనటువంటి ఆ ఎరుపు కాంతి ఉన్నదే ఆ కాంతి ఆమె యొక్క దయకు పర్యాయ పదం ఆమె యొక్క ప్రేమ ఎరుపు రంగుగా అభివ్యక్తమవుతుంది సూర్యోదయ సమయమునందుకు కూడా ఎరుపు రంగు వస్తుంది అరుణోదయం అంటాం సూర్యాస్తమయం సమయంలోనూ ఎరుపు రంగు వస్తుంది యథార్థమునకు అన్ని వేళలా ఎరుపు ఆయనతోనే ఉంటుంది అటువంటి పరమాత్మస్వరూపమైనటువంటి సూర్యబింబం ఏదున్నదో అదే బ్రహ్మ అదే విష్ణువు అదే శివుడు అంటే దాని అర్థం ఏమిటి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త ఇందులో ఆయన ఉదయం వేళ ఉపాసన చేయబడినప్పుడు వైదికుల చేత ఉపాసన చేయబడుతున్న సమయంలో సంధ్యావందనం చేసేటప్పుడు తెల్లవారుజాము కాలంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపంగా ఆరాధన చేస్తారు మధ్యాహ్న కాలంలో ఆయనని పరమశివస్వరూపంగా ఆరాధన చేస్తారు సాయంకాలం వేళలో సూర్యాస్తమయం జరిగే సమయంలో ఉండేటటువంటి బింబాన్ని విష్ణుస్వరూపంగా ఆరాధన చేస్తారు కాబట్టి మూడు మూర్తులుగా కూడా ఆరాధింపబడేటటువంటిది ఇది అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తి ఇక్కడ నేను ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అన్న విషయాన్ని బాగా మీ ఎందు నిర్ధారించడం కోసమని నిన్నటి రోజున తల్లిని ఉదాహరణగా చెప్పాను మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది మీకు అది ప్రతి ఉదాహరణలో కనపడుతుంటుంది నేను ఒక సముద్రపు టుకెళ్ళాను అనుకోండి ఒక్కరిని దూరంగా కూర్చున్నాను అలలు వస్తున్నాయి మంచి మెత్తటి తడిసినటువంటి ఇసక కనపడింది నాకు ఏదో చిన్న దేవాలయం నిర్మాణం చేద్దామనిపించింది అనిపించి నా కుడికాలు పాదం తీసెకట పెట్టి ఆ తడి ఇసకంతా కూడా తీసుకొచ్చి ఆ పాదం మీద పోసుకొని మెత్తి దాని మీద ఒక శిఖరం కట్టి మెల్లగా అందులోంచి పాదం ఇంతలకి లాగేశాను చిన్నతనంలో ఇవన్నీ పిల్లలు ఆడే ఆటలే ఇప్పుడు ఆడుతున్నారో లేదో నాకు తెలియదు ఆ పాదం తీసేస్తే ఆ పాదం తీసేసినప్పుడు లోపలికి అంతరాలయంలాగా ఏర్పడుతుంది తడి ఇసక కదూ బొటనవేలితో ఇలా ఇలా అద్దితే అది ఒక చక్కటి అంతరాలయ ప్రాంగణంలా వస్తుంది తడి ఇటకతోటే గోడ కట్టి తడి ఇటకతోటే నందీశ్వరుణ్ణి పెట్టి ఆ పక్కన ఎక్కడో సముద్ర కెరటంలో పుట్టుకొస్తున్నటువంటి మందార పువ్వు యొక్క ఆకుపచ్చటి ముచిక లాగితే అందులో తెల్లటి స్ఫటికలింగం లాంటిది ఉంటుంది అది గీ ఎర్రట ఆపు చతురస్రాకారంగా కత్తిరించి అది పెట్టి అదే పీఠం అని దాని మీద ఈ తెల్లటి స్ఫటికలింగాన్ని ప్రతిష్ట చేసి అలా కరటంలో అవతలకి కొట్టుకొచ్చిన ఒక చీపురుపుల్ల తీసి దానికి అటుగా వచ్చిన ఓ ఆకుముక్క తగల్చి ధ్వజస్తంభం దానికి పెట్టి చుట్టూ ప్రాకారం కట్టి ఉపాలయాలని చెప్పి చిన్న చిన్న గుళ్ళు పెట్టి దేవాలయాన్ని నిర్మాణం చేసి గొప్ప దేవాలయం కట్టానని మురిసిపోయాడు చీకటి పడిపోయింది ఇంటికి వెళ్ళిపోవాలి లేచి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆ దేవాలయానికి సృష్టికర్త ఎవరు నేనే ఆ దేవాలయం ఇంత బాగుందని మురిసిపోయి ఎందరో భక్తులు చూడ్డానికి లోపలికి వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు ఆ ముఖమంటపంలో ప్రాకారంలో కూర్చుంటున్నారు స్తోత్రాలు చేసుకుంటున్నారని చెప్పి అక్కడికే పూసలన్నీ తీసి నత్తగొల్లలు శంఖాలు అన్నీ అక్కడక్కడా పీల్చి జన ఇప్పుడు ఆ దేవాలయం వంక చూసి మురిసిపోయినప్పుడు ఆ దేవాలయాన్ని నేను నిర్వహిస్తున్నాను అనుకున్నప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి మెరిసిపోతున్నటువంటి ఆ చిన్న చిన్నవి ఆ సముద్రంలో కొట్టుకుచ్చినటువంటి పదార్థం తీసి చతురశ్లాకాలంలో ఏర్పడని గవ్వల్లాంటివి ఉంటాయి ఇవన్నీ వజ్రాలు వజ్రాలతో శివలింగాన్ని పూర్తి చేస్తున్నానని ఓం నిలపతయ్య నమ ఓంని ధలపతాంపికాయనమ అని పూజ చేశారు యాభై ఏళ్ళైంది గుడికట్టి దీనికి కుంభాభిషేకం చేస్తానని కలిసి నీళ్లు తీసి దాని మీద పోశారు ఇప్పుడు ఆ దేవాలయ నిర్వాహకుడు ఎవరు నేనే స్థితికర్త లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంత కష్టపడి కట్టాను ఎవడైనా దుర్మార్గుడు వచ్చి చటుని కాలుతూ తాడేమో ఈ దేవాలయం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా ఉంటే ఏ కుక్కైనా వచ్చి ఏదైనా అపభ్రమిక పని చేస్తుందేమో అని మళ్ళీ నేనే నా చేత్తో సారా దేవాలయాన్నంతటిని మళ్ళీ ఇసుకలోకి కలిపేశాను ఇప్పుడు దానికి సృష్టికర్త ఎవరు నేనే దానికి స్థితికర్త ఎవరు నేనే దానికి ప్రళయకర్త ఎవరు నేనే ఆ గుడి కడుతున్నప్పుడు సృష్టికర్తని దాన్ని నిర్వహించినప్పుడు స్థితికర్తని దాన్ని మళ్ళీ ఇసుకలోకి కలిపేసినప్పుడు ప్రళయకర్త సముద్రపు రోడ్డున కూర్చుని ఇసుకతో గుడి నేనే సృష్టికర్తని స్థితికర్తని ప్రళయకర్తని అవగాలి ఒక్క పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు సృష్టికర్త నిర్వహించినప్పుడు స్థితికర్త లయం ప్రళయకర్త అవుతాడని ప్రతిపాదన చేస్తే అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమి ఉంటుంది ఆ ఒక్క తత్వమే ఈ మూడిటిని చేస్తూ ఉంటుంది అయితే ఏదో కర్మగా ఏదో పనిగా చెయ్యడం కాదు ఈ చెయ్యడంలో రెండు అద్భుతమైనటువంటి విశేషాలు ఉంటాయి గౌతమ భాగవత ప్రారంభం చేస్తూ అంటారు శ్రీ కైవల్య పదంబు చెరుటుకునై చించదన్ లోకరక్షంభము భక్త పాలన కళా సంరంభకుల విలస దృక్జాల సంభూత నానా కంజాత భవాంటుంభకు మహానందంకొన్ అంటారు కేళిలోల విలస దృబ్జాల సంభూత నానాకంజాత భవాంటుంభకు అవలీలగా కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి అద్వితీయమైనటువంటి ఒక శక్తి ఘాతం అది అది చతుర్ ఒక ఆ సృష్టి శక్తి అందుకే ఎక్కడైనా సరే పితామహా శబ్దం చేత ఆయన గౌరవింపబడుతూ ఉంటాడు నా తండ్రిని సృజించినటువంటి వాడు అన్న భావన చేత ఆయనని లోకం కీర్తిస్తుంది మీరు చూడండి విష్ణు స్థితికర్త అయి అవతార స్వీకారం సాధారణంగా ఎందుకు చేయవలసి వస్తుందంటే బ్రహ్మగారు ఏవో వరాలు ఇస్తారు ఆ వరాలు పొందిన రాక్షసులు ఉద్ధతి పొంది స్వర్గలోకం మీద దాడి చేసి లోక కంటుకలై ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనతో నడవడిని పొంది ఉంటే మళ్ళీ వాళ్ళని నిగ్రహించడానికి శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి రాక్షసం మారం చేసి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారు నువ్వు అస్తమానం ఇలా వరాలు ఇస్తున్నావు దానివల్ల నేను అవతార స్వీకారం చేయవలసి వస్తోందని శ్రీ మహావిష్ణువు గదమాయించారు బ్రహ్మగారిని ఎందుకంటే అది ఒక గౌరవనీయమైన పదవి సృష్టికర్త అంటే లోకములను సృజించినటువంటి వాడు ఆయన హేళగా సృజిస్తాడు ఆ పరబ్రహ్మం హేలగా సృజించడం ఒకెత్తైతే అది ఏదో వేడుక కోసం ఏదో ఇన్ని కోట్ల మందిని మొదట పుట్టిద్దాం మొదటి క్రమంలో ఇన్ని కోట్ల మంది పెడతారు అని ఏదో తయారు ఉండదు ఆ సృష్టి ఎందు అనేకానేకమైనటువంటి విషయములు కారుణ్యముతో కూడుకున్నవై ఉండాలి ఎలా మీరు ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాను నేను కానీ ఈ శరీరంలోకి రాకముందు ఎక్కడో ఏదో శరీరంలో ఉన్నాను ఆ శరీరం వదిలిపెట్టేసి మా అమ్మగారి కడుపులోకి వచ్చాను మా అమ్మగారి కడుపులో తయారైనటువంటి శరీరంలోకి ప్రవేశించాను కాతే కాంత కస్తే పుత్ర సంసారూయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాత తత్వించితీయ తలీయభ్రాత అంటారు శంకరభగవత్పాదలు ఎక్కడో గత జన్మలో నేను పొందినటువంటి శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ జన్మలో మా అమ్మగారి కడుపులో తయారైనటువంటి శరీరంలోకి ప్రవేశిస్తున్నాను ప్రవేశించే ముందు ఈ జీవుడికి చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి అసలు ముందు ఈ పాపపుణ్యాలని లెక్క కడతాడు లెక్క కట్టి ఈ జీవుడు ఎక్కడ శరీరాన్ని తీసుకోవాలి ఏ లోకంలో తీసుకోవాలి నిర్ణయం చెయ్యాలి వాడు పాపాన్ని పుణ్యాన్ని కూడా అనుభవించాలనుకోండి రెండు అనుభవించాలి అంటే పాపమునకు ఫలితముగా దుఃఖమును అనుభవించాలి పుణ్యమునకు ఫలితముగా సుఖమును అనుభవించాలి ఇప్పుడు చేసుకున్న పాపం పుణ్యం దానివల్ల పోయే అలా పాపపుణ్యములు రెండూ అనుభవించి ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి మళ్ళీ జీవుడు వెళ్ళిపోవలసినటువంటి నియమమున్నటువంటి చోటికి ఈ జీవుణ్ణి శరీరంతో పంపించవలసి ఉంటుంది అని నిర్ణయం చేస్తే మర్త్యలోకానికి పంపించాడు అప్పుడు అలా మనుష్యుడిగా ఈ మర్త్యలోకంలోకి వస్తాడు వచ్చేటప్పుడు నేను చేసుకున్నటువంటి పాపపుణ్యములు కొండలుగా పడిపోయి ఉంటాయి నా జీవుడివి ఇలా ఎంతమంది జీవులు ఉన్నారు ఆ బ్రహ్మకీట జనని చీమ నిగీర్ నుంచి సురరాజు వరకు దేవేంద్రుడి వరకు చేసుకున్న పాపపుణ్యముల యొక్క ఫలితములు దాని యొక్క రాసులు అనంతముగా పడిపోయి ఉంటాయి అవన్నీ లెక్కలోకి తీసుకుని వీడు ఈ జన్మలో ఎంత అనుభవించాలి అన్నది చూసి ఆ దానికి తగినంత ఆయు ప్రమాణం ఇచ్చి ఆ జీవుడికి ఒక శరీరం ఇచ్చి ఇక్కడికి పంపించాలి అది సృష్టికర్త ఉండవలసినటువంటి లక్షణం ఇప్పుడు ఎందుకు అసలు ఆ పంపించడం ఇది ఆలోచించాలి అందుకు సూర్యుడిని కీర్తించడం బ్రహ్మగారిగా ఆయన సృష్టిస్తున్నాడు కాబట్టి లేకపోతే ఆయన లేకపోతే సృష్టి కాబట్టి అది కాదు అన్వయం అక్కడ ఆయన వలన సృష్టి జరుగుతోంది అనడంలో ఒక పెద్ద కరుణ ఆయన ప్రసరిస్తున్నాడు నాకు ఈ శరీరం ఇవ్వలేదు ఆయన నేను చేసిన పాపం దేంతో అనుభవించను శరీరం లేనప్పుడు పాపము యొక్క ఫలితాన్ని ఎలా అనుభవించను శరీరం ఉందనుకోండి దీనికి జ్వరం వచ్చింది ఎవరి మనసు వేడిక్కి పోయేటట్టు నేను మాట్లాడినటువంటి ఫలితం ఈ శరీరం వేడిక్కి జ్వరం వస్తే పోయింది కాబట్టి ఒక పాప ఫలితాన్ని అనుభవించాలంటే నాకు శరీరం కావాలి అలాగే నేను గత జన్మలలో చేసినటువంటి పుణ్యం కొంత ఉంది ఆ పుణ్యము యొక్క ఫలితం కూడా పోవాలి అంటే సుఖం కింద దాన్ని అనుభవించేయాలి ఇప్పుడు పాపము పుణ్యము రెండు పోయాయి అనుకోండి మీరు నన్ను ఒక ప్రశ్న ఇస్తారు నాకు తెలుసు అంటే ఇలా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి మరి ఇప్పుడు చేయడం మానేస్తున్నావా అనుభవించేది అనుభవిస్తూ మళ్ళీ పాపం చేస్తున్నావా మళ్ళీ పుణ్యం చేస్తున్నావా మళ్ళీ వెళ్ళి ఖాతాలో పడిపోతున్నాయా మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ రావాలా ఇంకా దీనికి అంతం లేదా అయితే పునరభిజననం పునరపి మరణం పునరభిజనని జఠరే చైనం దిహజవుతారే బహులుస్తారే కృపయాపారే పామురారే ఎప్పటికి విడుదల నిన్న మీతో చెప్పానే రశ్మి భావన ఎప్పుడు ఆ స్థితిని పొందుతాడో భక్తితో కూడిన కర్మాచరణ చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా నిరహంకారంగా ప్రవర్తించగా ప్రవర్తించగా ఒకనాడు ఈశ్వరుడు చిత్తశుద్ధినిచ్చి చిత్త చిత్తశుద్ధి వలన మోక్షమునిస్తాడు నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయు పగిది కొందరు వృత్తములు భువిని కామమోహితులు కాక అడ్డిమై యుక్త కర్మంబులు ఆచరించి జీవనము చేయుచుందురు ఈ భువిని ఈ భూమి కృష్ణ భగవానుడు భాగవతంలో కొంతమంది ప్రకృతి సంబంధాలన్నీ విడిచిపెట్టేస్తారు వాళ్ళకి దేని మీద ఇక కాంక్ష ఉండదు నాకు చూడా నీ చిత్తంబు గృహ క్షేత్ర ధన దారాపురాదుల ఎందు చెందకుండుట కూచుచున్నయది వెళ్ళాడు కుచేలుణ్ణి చూసి నువ్వు మహాజ్ఞానివి నాకు అర్థమవుతోంది నీ మనస్సు భార్య లేదు బిడ్డల లేదు ధనం మీద లేదు గృహం మీద లేదు క్షేత్రముల లేదు నీ మనస్సు ఎంతసేపు దేని మీద ఉందంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణ మొక్కటే నీకు అనురక్తి అయితే అలా చేసి ఏం పొందుతాం అనుకుంటున్నావు ఏమీ లేదు ఏ ఫలితం ఆశించట్లేదు మరి ఏం ఆశించకుండా ఎందుకు చేస్తున్నావు చేయకుండా ఉండలేక ఎందుకు ఈశ్వరుణ్ణి కీర్తిస్తావు కీర్తించకుండా ఉండలేక ఎందుకు పూజ చేయకుండా ఉండలేక పేపర్లో ఏమీ లేవు వార్తలని తెలిసి ఎందుకు చదివా చదవకుండా ఉండలేక అలా భగవంతుడిని ఎందుకు కీర్తిస్తావు కీర్తించకుండా ఉండలేక నీకేం కావాలి నాకేం కావాలనే చేయలేదు అదిగో అటువంటి వాడు నేను సైతము లోకసంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయు భగిది కొందరు వృత్తములు భగిని ప్రకృతి సంబంధములు వాసి భగవినిష్టత విలియదు వాళ్ళెప్పుడు లోపల భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళకేమీ ఆలోచన లేదు అంటే ఇతరత్ర దేని మీద కాంక్ష లేదు ఏదో కావాలనేటటువంటి కోరిక అసలు లేదు ఎంత తొందరగా అన్ని సంఘాలు కత్తిరించేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాడు అలాంటి ఆలోచనలో ఉండి అలా చెయ్యగా చెయ్యగా చిత్తశుద్ధి కలిగి జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానము కలగగానే చేసిన సంచితమంతా కూడా కాలిపోతుంది కాలిపోయే ప్రారంభం విడిచిపెట్టిన బాణం లాంటివి ఇంకా ఈ జన్మలో ఏది అనుభవించాలో ఆ కష్టసుఖాలు అనుభవించేస్తాడు సాక్షిగా అనుభవిస్తాడు దీనికి ఏదో వచ్చింది ఇవి బాధపడుతోంది నేను బాధపడుతున్నానంట నేను ఆత్మ అలా అనుభూతిలో ఆత్మగా నిలబడతాడు అది రశ్మిభావన ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మీరు ఈ శరీరం ఇవ్వకపోతే పాపపుణ్యాలు ఎలా పోతాయి శరీరం ఇస్తే మనస్సుతో ఇత పూర్వం పాపం చేశాను మనస్సుతో ఇప్పుడు పుణ్యం చేస్తాను మానసిక పూజ అని ఒక పూజ మనసుతోనే పూజ చేస్తాడు పుణ్యమా కాదా అందులో కలియుగంలో లక్షణం ఏమిటో తెలుసా త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని అనుకుంటే చాలు వాడ మంచి పని చేసేసండి పాపం చేస్తేనే ఫలితం అందుకే మనసు సంస్కరింపబడితే కలియుగంలో విశేషమైన ప్రయోజనం కాబట్టి ఇప్పుడు శరీరం ఉంది కాబట్టి మనస్సుతో పుణ్య సముపార్జన చేస్తాడు వాక్కు చేత పుణ్య చేస్తాడు శరీరము చేత పుణ్య చేస్తాడు గతంలో చేసుకున్న పాపాలు పోగొట్టుకున్నాడు చిత్తశుద్ధిని పొందాడు జ్ఞానాన్ని పొందాడు మోక్షములకు వెళ్ళిపోగలుగుతాడు ఈ శరీరం ఇవ్వలేదనుకోండి ఈశ్వరుడు నీకు శరీరం ఇవ్వకుండా నేను అలాగే ఉంచుతాను అన్నాడనుకోండి నీకు ఇచ్చే నేను ఏం చేశావు ఇవ్వను అన్నాడనుకోండి అప్పుడు అవన్నీ ఎప్పటికీ పూర్తవుతాయి మనం అనుష్ఠించడానికి అవకాశం ఏది ఇది ఒక గొప్ప ఉపకరణం శరీర మజ్యంకులు ధర్మ సాధనం ధర్మం చేయడానికి సాధనం ఇదే నేను తరచుగా అంటుంటాను మాట వ్యాపారం చేసేవాడు మొట్టమొదట ఏం చేస్తారంటే తాను దాచుకున్నదో తన దగ్గర ఉన్నదో ఏదో ఒకటి తీసి పెట్టుబడిగా పెట్టి వ్యాపారం మొదలు పెడతాడు తాను వంద రూపాయలతో మొదలుపెట్టింది వంద కోట్లుగా మార్చుకుంటాడు తన సమర్థత చేత అలా మొట్టమొదట పెట్టుబడి భగవంతుడిని చేరడానికి ఏది భగవంతుడు ఇచ్చినది ఉందో అదే ఇదే మొదటి పెట్టుబడి దీన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి కాసేపు మాట్లాడు దీన్ని తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి విను కాసేపు ఆదిత్య హృదయం చదువు కాసేపు గుళ్ళో తిరుగు అని దీనితో మొదట మొదలు పెట్టాలి కాబట్టి ఇది లేదు ఎలా అసలు సాధనం సాధనం లేకుండా ఎలా చేస్తారు కాబట్టి ఇప్పుడు సృష్టికర్తగా సాధనమునిస్తున్నవాడెవరో ఆయన బ్రహ్మ ఆయన మహోపకారం చేస్తున్నాడా లేదా అక్కడే ఓ చమత్కారం ఉంది అసలు లోకంలో బ్రహ్మగారికి పూజ ఎందుకు చేయాలంటే ఓ గడుసు తనం చేత చేయరు ఆయన చేసేది చేసేసాడుగా ఇచ్చేసాడుగా ఈ శరీరం ఇక మళ్ళీ తర్వాత శరీరం ఇవ్వడం దేన్ని ఆధారం చేసుకొని చేసిన కర్మల్ని ఆధారం చేసుకొని కాబట్టి ఇచ్చేది ఇచ్చేసాడు కాబట్టి నిలబెట్టేవాడు జ్ఞానం ఇచ్చేవాడిని పట్టుకుంటే చాలు అందుకని బ్రహ్మ పూజ అన్నదాన్ని లోకంలో గడుసుతనంతో వదిలిపెట్టారు ఒక రకంగా మళ్ళీ ఇచ్చినప్పుడు నా కర్మల్ని ఫలితాలని వాటిని కదా వేస్తాడు కాబట్టి ప్రస్తుతానికి నేను మిగిలిన వాళ్ళని పట్టుకుంటాను అదొక గొప్ప ఏంటి గడుసుతనంతో కూడుకున్న మాట నిజ లేకపోతే బ్రహ్మగారిని పూజ చేయకుండా ఉండాలని నియమమేం లేదు ఆయనకే నమస్కారం చేస్తే ఏదో వెంటనే కంఠం పట్టుకుని మహాదోషం చేసామని ఎవరైనా ఏమన్నారు దాన్ని కాబట్టి సృష్టికర్తగా ఆయన సమస్త ప్రాణుల యొక్క శరీరము ఏర్పడడానికి కారణమవుతున్నాడు మీరు ఒక్కటి ఆలోచించండి అసలు శరీరం ఏర్పడడానికి కారణం ఏంటి శరీరం ఏర్పడడానికి కారణం పరమరహస్యమేం కాదు అందరికీ తెలిసి ఉన్నదే శుక్ల శోణితములు కలిస్తే శరీరం వస్తుంది పురుషుడు స్త్రీ సంగమించినప్పుడు శుక్రశోణితములు కలిస్తే తప్ప శరీరం ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు శుక్రశోనితములు దేని చేత తయారవుతాయి తిన్న ఆహారము వలన తయారవుతాయి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది సూర్యకిరణముల యొక్క ప్రభావము చేత ఆహారము తయారవుతుంది అది మాంసాహారం కానివ్వండి శాకాహారం కానివ్వండి సూర్యరశ్మి లేదనుకోండి ఇక పంట పండదు సూర్యరశ్మి లేదనుకోండి జీవులు ఉండవు అన్ని జీవులు పడిపోతాయి ఎందుకంటే నీరు ఊబిగిపోతుంది పై కింద అన్ని ప్రాణులు పడిపోతాయి కాబట్టి ఆయన కిరణ సముదాయమే కదా ఆహారం కారణము ఆయన కిరణ సముదాయము ఆహారం అనకు కారణమైతే ఆహారము తినడం కారణం కాదు శుక్రశోణితములు ఏర్పడడానికి కారణము ఆ శుక్రశోడితములు కదా పునర్జన్మకి కారణము శరీరము రావడానికి కారణం కారణము అప్పుడు సృష్టికర్త ఎవరు సూర్యభగవానుడేనా అందుచేత సృష్టికర్త కాబట్టి ఇవన్నీ కూడా లెక్క శక్తి అంతర్లీనం ఏది పైకి కనపడదో ఆ అంతర్లీనమైనటువంటి శక్తి ఇన్ని విషయాల్ని లెక్క నేను మీతో ఒక మాట అన్నాను చేసిన కర్మలు పాపమో పుణ్యమో అవుతాయి అని ఒక మాట అన్నా దేవి భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు మాట అంటాడు కాలోహి బలవాత సత దుఃఖయో నరాణం పరతంత్రా పుణ్యపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు ఆయన ఎదురుండి నేను ఇది ఒప్పుకోను ఈశ్వర నాకు ఈ దుఃఖం ఎందుకు ఇచ్చావు ఏ పాపం చేస్తే ఇచ్చావు నాకు లెక్క చెప్పి అనడానికి కంటి ఎదురుడా వచ్చిస్తాడేటి అలా ఏమి ఇవ్వడవు కానీ ఫలితాన్ని ఇచ్చినప్పుడు నోరు మూసుకొని రెండు చేతులు ఒగ్గి నమస్కరించి అనుభవించిన వాడివడో వాడు ఎందుకు కష్టపడుతూ కూడా స్వామి ఇది ప్రసాదమే నువ్వు ఏదిస్తే అదే నాకు అనుగ్రహం నేను శేలింపక నాపదల్పొడమని నిత్యోత్సవం పవ్వని జనమాత్రుండనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగకులు కుందింపని మీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర లోకుల్ నందని మెచ్చని ఎలుగని లోనని ఇందించని చీకాకున్బడని మహాకుడనని జేలోగ్గని మూకీభావము నన్ను తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు పొగుడుతారు రేపా రాళ్ళయచ్చు అయినా ఈశ్వర నాకు కావలసింది ఇవన్నీ కాదు నీ అనుగ్రహం నాకు కావాలి అని నిలబడిపోయి కష్టమైన సుఖమైన ఆయన ప్రసాదమే అని అనుభవించగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడు పరమభక్తుడు వాడు ఏడిస్తే ఎవరికి చెప్పి అందులో ఎవరు కష్టపెట్టాడో వాడికే వెళ్ళి నమస్కారం పెట్టి పటికి బిల్లలు నైవేద్యం పెట్టారనుకోండి వాడికి ఎంత సిగ్గుగా ఉంటుంది నేను ఈ మాట అన్నం కన్నా మీకు లౌకికంగా ఓ ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది నేను ఆఫీస్కి వెళ్లే ముందు పెన్ను వెతుక్కుని పెన్ను కనపడలేదు దుర్మార్గురా ఇప్పుడు నువ్వే తీసేస్తావు అన్న కనుక దగ్గరికి వెళ్ళి ఎక్కడ పెట్టావు పెన్ను అంటే నాన్నగారండి నేను నిజంగా తీయలేదు నాన్నగారండి పెన్ను నాకు తెలియదు నాన్నగారండి నా పెద్దతోనే రాసుకుంటున్నానండి అంది నాకు తెలుసు మంచి పెన్ను కనపడితే తీసేస్తావు నువ్వే రాసి ఉంటావు ఎక్కడో పెట్టేశావు ఆఫీస్కి వెళ్ళే ముందు పెళ్ళలేదు ఎంత అసహ్యంగా ఉంటుంది అని నేను దాన్ని రెండు చంపకాయలు కొట్టాను కొట్టేసి కోపం వచ్చి విసుక్కుంటూ కిందకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అది ఇంత ముఖం చేసుకుని పరిగెత్తుకుంటూ మెట్లు దిగొచ్చి నాన్నగారండి నాన్నగారండి మీ పెన్ను మీరు ఇప్పటిదాకా చదివిన పుస్తకంలో పెట్టారు నాన్నగారండి మీరు వెళ్ళిపోయాక పైకి కనపడితే తీసుకొచ్చే అని పట్టుకొచ్చిచ్చి నాన్నగారండి టాటా అంది నేను మనసులో ఎంత కుపితుణ్ణి అయిపోతాను అయ్యో పిచ్చి తల్లిని ఎన్ని మాటలు అన్నా అది ఇంత ముఖం చేసుకుని నన్ను అనవసరంగా కొట్టారని ఓ మాట అనలేదు నాన్నగారని మీరు చదువుకున్న పుస్తకంలో ఉంది పెన్నో అని పరిగెత్తుకొచ్చి పిచ్చి తల్లిచ్చి నాన్నగారండి టాటా అంది సాయంకాలం వచ్చేటప్పుడు గుర్తు పెట్టుకుని దానికి ఇష్టమని కాజాలు పట్టుకొస్తాను కదా సామాన్యమైన తండ్రిని నేనే దాన్ని కొట్టినా కూడా పెన్ను పట్టుకొచ్చి నాకు ఇస్తే మురిసిపోయి కాజాలు పట్టుకొస్తే నే చేసిన కర్మకి నాకు ఫలితాన్ని ఇచ్చినా కూడా స్వామి నువ్వేం చేశావు నే చేసిన కర్మకి నాకు ఫలితం ఇచ్చావని చేతులుగ్గిన వాడిని చూసి ఈశ్వరుడు ఎంత బాధపడిపోతాడబ్బా నీకు ఇంక ఇలా ఇబ్బంది పెట్టను రా ఏదో నువ్వు అనుభవించేట్టు చాలా తక్కువ ఇస్తాను కానీ ఇంకా బాధ పెట్టనంటాడు అక్కడి నుంచి ఇంక నేను నమ్మడం ఎందుకు నీకు కొబ్బరిగా కొట్టడం ఎందుకు నీ గుడి రావడం ఎందుకు అంటే అదో పాపం కూడాను కాబట్టి చేసిన కర్మలను చూస్తూ ఉండాలి అదేం మాటలు కాదు అందరూ చేసిన కర్మల్ని చూడాలి కర్మకి సాక్షి ఎవరు ప్రధానుడు సూర్యుడే అందుకే కర్మ సాక్షి అంటారు ఎంతమంది జీవులు ఉన్నారో ఇంతమంది జీవులు చేస్తున్న విషయాన్ని అక్కడా ఉంటాడు ఇక్కడా ఉంటాడు ఉండి చిత్రంగా కూర్చొని గుప్తంగా రాస్తాడు ఆ లెక్కలు ఎవ్వరికీ కనపడవు చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తాను కాబట్టి చిత్రగుప్తుడని ఒక పేరు ఆయన ఎవరో కాదు సూర్యుడే కాబట్టి ఇన్ని లెక్కలు రాసుకోవాలి ఈ లెక్కలు తేల్చుకోవాలి మళ్ళీ శరీరాలు ఇవ్వాలి ఎందుకని ఫోన్లే పాపం ఇంకో అవకాశం ఇస్తాను ఏం చేస్తాడో చూస్తానంటే అమ్మ కడుపులో పడుకుని తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత నవమాసం బొగటిల్లే చాలునిక ఈ ప్రారంధము తీర్చి అని ఏడుస్తాడప్పుడు స్వామి తొమ్మిది నెలలు అయిపోయింది మలమూత్రంబులతో మహాభయముతో ఆ లోపల అమ్మ కడుపులో పడి కొట్టుకుంటున్నాను ప్రసూతి వాయు రూపంలో నన్ను బయటికి తోసేవయా శంకర అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన బయటికి తోసేసి శరీరాన్ని ఇస్తాడు ఆ శరీరంతో ఇప్పటికైనా నువ్వు మంచి పనులు చేసుకోరా అంటాడు గజేంద్రమోక్షణంలో ఏం ఏడవదు నానే నానానీ పెద్ద కాలంబు మహారణ్యంబులో సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనా దుండలయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలం దుండలేక మీరాశేల వచ్చింది భయం మిట్టు అంటుంది పది లక్షల కోట్ల భార్యలు అంటే నిజంగానానికి కాదు గత జన్మలలో ఆ జీవుడి మీ శరీరాలో ఎంతమంది భార్యలో ఈ జన్మలో అంటే కోటేశ్వరరావు అనబడే ఈ ఈ శరీరంలో ఉన్న జీవుడు ఓ కానీ గతంలో ఈ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నాడో ఆ శరీరాలకి ఎంతమంది భార్యలు ఉన్నారో ఎంతమంది పిల్లలున్నారో నిజంగా గుర్తుపట్టగలిగితే ఎంత కంగారు వస్తుంది ఆ పూర్వజన్మ జ్ఞానాన్ని ఎక్కడితో తీసేశాడు కాబట్టి గొడవ వదిలిపోయింది ఉన్న ఇద్దరి గురించి అంత వెరెక్కిపోతుంటే ఇంకా అంతమంది అన్ని విషయాలు తెలిస్తే ఇంకెలా ఉందా లోకంలో ఎంత దయామయుడైన ఎప్పటికప్పుడు అన్నీ మరిచిపోయేటట్టు చేసి మళ్ళీ మొగలెట్టు అని మళ్ళీ శరీరం ఇస్తున్నాడు ఈ ఇవ్వడం కారుణ్యమా కాదా కాబట్టి ఇది సృష్టికర్తగా ఆయన అనుగ్రహం బాహ్యంలో గుర్తుపట్టడానికి ఆయన కిరణ సముదాయము లేకపోతే అసలు సృష్టికి హేతువులు ఏ ఉన్నాయో అవి ఉద్భవించే అవకాశమే అందుకని ఏష బ్రహ్మ ఆయనే సృష్టికర్త ఓ రామా ఆయనకి నమస్కరించో ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు సృష్టికర్త ఇవ్వలేనిదే ఉంది కాబట్టి అదిగో ఆ బ్రహ్మగారికి నమస్కరించు నీకు వరదానం చెయ్యగలడు చ ఏష బ్రహ్మచ విష్ణుశ్చ ఆయనే విష్ణువు కూడా ఎందుచేత విష్ణువు స్థితికారుడు స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు మీరు అసలు ఏమీ పిలవలేదనుకోండి ఏమీ పిలక పిలవకపోయినా ఈయన రక్షణ ఏమిటంటే అంటే నా ఉద్దేశం బ్రహ్మగారు రక్షణ చేయుడు శివుడు రక్షణ చేయుడు అని కాదు నేను చెప్తున్న దేవిటి ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు అని కానీ రక్షణ ప్రధాన కర్తవ్యమైన వాడెవరు అంటే విష్ణు ఇది కొన్ని కొన్ని చోట్ల అగ్ని పరీక్షల్లో విష్ణు తత్వం ప్రకాశిస్తుంది గజేంద్రమోక్షణ ఘట్టంలో ఏనుగు ఒక పెద్ద చమత్కారం చేసింది అసలు ఏనుగు రక్షించమండం కాదు ఏనుగు దేవతలుగా పరీక్ష అది ఓ శివారండి అంటే గొడవ ఓ గజానారండి గొడవ వదిలిపోను ఓ సుబ్రహ్మణ్యుడారా గొడవ వదిలిపోను అది అసలు పేరు చెప్పలేదు పోని పేరు చెప్పకపోతే వదిలేదు అది తెల్లగా ఉంటావు నావు పాములు చంద్రవంక శిరస్సు మీద ఉంటుంది అంటే ఒక ఆయన నల్లగా ఉంటావు మబ్బులా ఉంటావు కౌస్తుభం పెట్టుకుంటావు ఒక ఆయన నాలుగు ముఖాలతో ఉంటావు నాలుగు ముఖాలతో వేదం చదువుతావు పద్మంలో కూర్చుంటావు ఒక ఆయన నెమలి వాహనం ఎక్కుతావు ఒక ఆయన అసలు ఏమి ఇవి చెప్పందే ఇవేమీ చెప్పకుండా అది చిత్రంగా ఈశ్వర గుణములను మాత్రమే చెప్పింది తస్మై నమరేషాయ బ్రహ్మణేనంతశాయమాశ్చర్య కర్మే నమ శాంతయోరాయూాయర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ క్షేత్రజ్ఞాయ నమస్ మహాధ్యక్షసాక్షిణే పురుషాయాత్మూలాయమూల ప్రభు నమ సోహం విశ్వసృజం విశ్వమవిం విశ్వేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధ్రతకర్మాణో హృదియోగ విభావే యోగినోయం ప్రపశ్యంతిగీశం తం నతో స్పృహం నమస్తేకిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాంగ అన్నాయ మహర్ణమాయ నభోపవర్గాయ పరాయణాయ అంది ఎవరెళ్ళాలి దేవతలందరూ లేచి నిలబడ్డారు అది ఎవని చేజనించు జగమెవ్వనిలో పలనుండు లీనమై అవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలోయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాని యత్మభూ ఈశ్వరుడే శరణంబు వేడేదని అంటోంది అదొక పేరు చెప్పట్లేదు రూపం చెప్పట్లేదు ఎవరు రావాలి అందరూ లేచినబడి నన్ను కాదట్టే నన్ను కాదని కూర్చున్నారు పేరు చెప్పకపోయినా ఏమీ చెప్పకపోయినా రక్షించవలసిన కర్తవ్యం ఉన్నవాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన వేలు రక్షణ కర్తవ్యం ఉన్నవాడెవరు అంటే స్వామి ఆయన రక్షణ కర్తవ్యముగా ఉన్నవాడు కాబట్టే ప్రతిజ్ఞ చేస్తాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగేయుగే పరమ భాగవతోత్తములైనటువంటి వారిని రక్షించడం కోసం ధర్మవ్యతిరిక్తంగా ప్రవర్తించేటటువంటి వారిని తుదముట్టించడం కోసం ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం నేను ప్రతియుగంలోనూ శరీరాన్ని స్వీకరించి అవతారంగా ఈ భూమండలం మీదకు వస్తున్నాను అంటాడు కాబట్టి అవతార స్వీకారం చేసి ధర్మ ధర్మ సంరక్షణ చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని భుజాల మీదకెత్తుకున్నటువంటి వాడెవరో ఆయన విష్ణు ఆయన సర్వకాలముల లోక సంరక్షణ చేస్తూ ఉంటాడు ఆయన లోక సంరక్షణం చేస్తాడు కాబట్టే సూర్యభగవానుడు లోక సంరక్షణమే చేస్తున్నాడు ఆయన లోక సంరక్షణం చేస్తున్నాడు అనడానికి తేలిక ఉదాహరణ ఒకటే అందులోనే ఉంది ఋతుకర్తా ప్రభాకర ఆయన చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది భూమి అలా తిరుగుతోంది కాబట్టి ఋతువులు వస్తున్నాయి ఋతువులు వస్తున్నాయి కాబట్టి వాతావరణంలో ఒక మార్పు వస్తోంది అనేకమైనటువంటి చెట్లు అనేకమైన ఋతువులలో ఫలిస్తున్నాయి అనేక రకములైనటువంటి వాతావరణాలు ఏర్పడుతున్నాయి సృష్టి జరుగుతోంది నిలబడుతోంది ప్రళయం అవుతోంది ఏదో ఒక ప్రత్యేక కాలంలో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు వర్ష ఋతువు వస్తుంది వర్ష ఋతు వచ్చిందనుకోండి సృష్టి ఏర్పడుతుంది భూమి మీద అప్పటి వరకు సీతాఫలం గింజేదో సపోటా గింజేదో మావిటి అంకేదో ఎవరికీ తెలియదు మట్టిలో పడిపోయి ఉంటుంది మొట్టమొదట వర్షం పడింది వర్షం పడగానే ఆ వాన చినుకు వెళ్ళి మట్టిలో ఉన్నటువంటి ఆ గింజకి తగిలింది అంకురం రాదు సూర్యకిరణం పడాలి సూర్యకిరణం పడింది పడి పడగానే అందులోంచి అంకురం వస్తుంది ఇప్పుడు అసలు ఆ వాన ఇచ్చిన వాడెవరు ఆ వాన లేదనుకోండి నీరు లేదు నీరు లేదనుకోండి లోకం లేదు అందుకే ఆ నీటిగా ఉండి లోకాలను అన్నింటినీ కాపాడాలి కాపాడి సృష్టి జరగాలి సృష్టి జరిగి గింజలలో ఉంచి మొక్కలు పుట్టాలి మొక్కలు చెట్లవ్వాలి చెట్ల వలన మనకి ఫలసాయం లభించాలి ఇప్పుడు ఆ ఋతురూపంలో ఉండి సృష్టి చేస్తున్నవాడు వర్షాకాలంలో ఎవరు ఆయనే మనకంటే అనారోగ్యంగా ఉంటే ఏదో వైద్యం చేయించుకుంటాం దానికి కూడా చీడ పీడ పురుగు పట్టేస్తుంది చెట్లన్నింటికి పట్టేస్తే వాటిని రక్షించాలి ఆకులన్నీ వదిలేయాలి చెట్లు ఆ చీడా పీడా పట్టిన ఆకులన్నీ పోవాలి పోవాలంటే ఎవడో అక్కడ వెళ్ళి అన్ని చెట్ల యొక్క ఆకులను తులుచుడు అని చెప్పక్కర్లేదు శిశిరుతూ వచ్చింది చెట్లన్నీ ఆకులు రాల్చేస్తాయి మళ్ళీ నవనవ నవనమలాడుతూ ఆకులన్నీ కొత్తవి రావాలి వసంత ఋతూ వచ్చింది చైత్ర శ్రీమాన్ అయమాస పుణ్య పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్పితాం మళ్ళీ చెట్లన్నీ చిగర్చేస్తాయి ఇలాంటి చోట్ల కాదు మీరు ఇటువంటప్పుడు ఏ శృంగేరియో పెడుతుంటేనో హోర్నాడు క్షేత్రం పెడుతుంటేనో చూడాలి అసలు వసంత ఋతువు యొక్క వైభవం ఏమిటో అప్పుడు కనపడదు అరణ్యములన్నీ కూడా చిగర్చేసి ఒక కొత్త ఆకుపచ్చ కాంతితో పువ్వులతో మొగ్గలతో ఎంత అందంగా ఉంటాయో వసంత ఋతువు అంటేనే అంత గొప్పగా ఉంటుంది వసంత ఋతువు ఇంత గొప్పగా మళ్ళీ చెట్లన్నిటికీ ఆకులు తొడిగిన వాడెవరు నేనా ఒక్క ఆకు ఒక్క చెట్టుకి చిగురుటాపు నేను మీ సంగతి నాకు తెలీదు నేను ఒక్క చిగురుటాపునే తేలేను కానీ ఇన్ని చెట్లని చిగురింపజేసిన వాడెవరు ఆయు ప్రమాణాన్ని నిర్వహించి ఊపిరి లెక్క పెడుతున్న వాడెవరు వాడు స్థితికర్త నేను భక్తితో ఉన్నాననుకోండి వెంటనే నా వాసనా బలాన్ని చేయించేసి చేయించుకుని నన్ను ఇంకొంచెం అభ్యుదయ మార్గంలో నడుపుతున్న వాడెవరు శ్రీ మహావిష్ణువు అన్నిటికన్నా ఆయన చేసేటటువంటి మహోపకారం ఇంకోటి ఉంది నేను అలా ఉండలేకపోయాను అనుకోండి ఎవరితో చెప్పాలి ఈశ్వరుడు ఆయన్ని చేరుకోవడానికి కొన్ని పనిముట్లు ఇచ్చాడు ఈ చివరి ఈ పనిముట్లు పట్టుకుని నా దగ్గరికి వచ్చే ఇవి ఎక్కితే వచ్చేస్తావు అన్నారు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏరు దాటి అవతల ఒడ్డుకు వెళ్ళారు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు అక్కడ ఒక ఖాళీ పడవ ఉంది ఎవరో ఒక బెస్తవాడు పరుగు పరుగుని వచ్చాడు గురే నాయన పైనుంచి వరదొచ్చేస్తుంది ఇంకొక ఐదు నిమిషాల్లో మీరు ఏరు దాటి అవతల ఒంటికి వెళ్ళిపోవాలి ఈ ఐదు నిమిషాలలో దాటకపోతే మీరు కొట్టుకుపోతారు ఇంకా ఆ వరద కాగలేరు అప్పుడే సన్నటి ప్రవాహం ఉంది ఈ ప్రవాహం మీరు దాటచ్చు ఎంతోసేపు పట్టదు యువలగొడ్డు నుంచి అవలగొడ్డుకి వెళ్ళవద్దు కాలు పెట్టకండి వెంటనే ఈ పడవ ఎక్కి అన్నాడు ఇప్పుడు వాళ్ళకి సాధనం ఏంటి వాళ్ళ పడవ మీద ఆ ప్రవాహంలో పడవ వెళ్ళిపోతుంది అది ఉద్ధృతి పొందే లోపల వాళ్ళ ఆవలగొడ్డుకు వెళ్ళిపోవాలి ఇప్పుడు పడవ ఉంది యువతల ఒడ్డుకు అవతల ఒడ్డుకు వెళ్ళిపోయాడు పనిముట్టుంది దాటేశాడు ఈశ్వరుడు కొన్ని పనిముట్లు ఇచ్చాడు ఈ శరీరం ఇచ్చాడు శాస్త్రం ఇచ్చాడు గురువు ఇచ్చాడు గురేయి నువ్వు గురువుగారి పాదాలు పట్టుకో శాస్త్రాన్ని పట్టుకో ఈ శరీరంతో అనుష్ఠానం చేయి నేను నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు అన్నాడు నేనేం చేస్తున్నాను శాస్త్రం నాకెందుకండి గురువుగారి నాకెందుకంటే నేను రెండు వదిలేసి శరీరంతో భోగాలు అనుభవిస్తున్నాను హాయిగా ఇంద్రియాలతో సుఖాలు అనుభవిస్తున్నాను నేను మార్గం తప్పిపోయాను ఇప్పుడు దానివల్ల ఇంకా కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి ఇప్పుడు ఎవడు నాకు ఏ ఉపకరణాలు ఇచ్చి దాని వలన తన దగ్గరికి రమ్మన్నాడో ఆ ఉపకరణములను ఆయన దగ్గరికి చేరడానికి సాధనములుగా కాకుండా నేను పాడయింపోడానికి ఉపకరణాలుగా వాడుకుంటున్నాను కానీ లోపల దిరుకుంది మరే ఎంత ఎంతకాలం ఉంటాను ఇందులో ఇందులోంచి బయటకు వచ్చేస్తే ఏమో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బుడగ ఎప్పుడు పగిలిపోతుంది ఎవడై తెలుసు అప్పుడు మళ్ళీ ఈ జన్మ వస్తుందని ఏమి నమ్మకం ఇందులో ఉన్నాను కాబట్టి అన్నిటికన్నా ముందు కంఠం ఉంది కంఠం ఉంది కాబట్టి మాట మాట్లాడగలను మాట ఉంది కాబట్టి భగవన్నాని చెప్పగలను ఎనభై లక్షల జీవరాశులలో ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయానా ఇక రామనామని చెప్పలేను ఇక శివనామని చెప్పలేను ఇందులో కాబట్టి భగవన్నామని చెప్పగలను భగవన్నామొక్కటి చాలు తరించిపోవడానికి కరుణకు విభీషణన కద్రిచకుం తిరుమంత్రనాథమై కరికి నహల్యకుం దృప కన్యకు నర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపా నా దుహ్వపై నిరంతరము నటింపచేయు కరుణాపయోనిధి అంటారు బోపరాజు గారు నేను నామని చెప్పగలిగితే ఇంకే ఇప్పటికెంత నామని చెప్పాలి కానీ అక్కర్లేని మాటలు మాట్లాడమండి పైసా పెట్టుబడి లేదుగా ఎదుటివాడిని కూర్చోపెట్టుకుని ఎన్ని అక్కర్లేని మాటలు భగవంతుడి గురించి మాట్లాడమనండి నాకేమొచ్చండి అంటాడు రామనామని చెప్పరా అంటే నా పోటీ గారు చెప్తాడా చెప్పడు కానీ నేను చెప్పట్లేదు అనుకోండి నేను ఇంద్రియాలని సరిగా వాడుకోవట్లేదు అనుకోండి భగవన్నామ వైభవం తెలిసది గొప్పదని కవి పుష్పంబగు వద్వి మంచగు వామి స్థలం బగు శత్రు దతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలిలో పలం శివ శివా నీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్ కానీ పలుకుతున్నది లేదే ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి నేను వచ్చి మీతో చెప్పాననుకోండి మరి మీకు తెలుసు కదండీ ఈ శరీరం గొప్పదని తెలుసు ఇంద్రియాలు గొప్పదని తెలుసు మనసు గొప్పదని తెలుసు మానవ జన్మ గొప్పదని తెలుసు భగవన్నామని చెప్పాలని తెలుసు కంఠం ఉందని తెలుసు శాస్త్రం ఉందని తెలుసు గురువు ఉన్నారని తెలుసు అన్నీ తెలిసి నేనేమీ పట్టుకోలేకపోతున్నానంటే నేను మాత్రం ఏం చేయనండి అంటారు ఇంకా కొంచెం తెలియగలవాడైతే అంటాడు నేను అదే స్థితిలో ఉన్నాను మీకు ఏమైనా తెలిస్తే నాకు కొనుక్కొచ్చి చెప్పండి కదా అప్పుడు ఎవరికి చెప్పాలి ఎవడిచ్చాడో వాడికే చెప్పాలి అయ్యా నువ్వు ఇవన్నీ ఉదారంగా ఇచ్చావు నాకు కానీ ఇవి ఎందుకు పనికి వస్తున్నాయి నేను పాడవడానికి పనికొస్తున్నాయి కారణం నీ తప్పు కాదు నా తప్పు నియంత్రించుకోలేకపోతున్నాడు బుద్ధినిచ్చినా కూడా కాబట్టి నువ్వు జోక్యం చేసుకు చేసుకుని నువ్వు నన్ను తిప్పు అని ఆయనకి వశబడిపోయి నా లోపాన్ని ఆయనతో చెప్పుకుంటే శరణాగతి అంటారు అప్పుడు ఇక నా ప్రయత్నం ఉండదు నేను త్రికరణశుద్ధిగా సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం ప్రజాహం గా సర్వపాభ్యో మోక్షయిష్యామి వాసుచ కానీ నేను నోటితో చెప్పినంత తేలిక కాదు ఎవరో మహాత్ముని చేశాడు గుంజిటి లాంటి వాడు చేశాడు రోషీ రోజదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బులన్ బాసీ బాయదు పుత్రమిత్రంతి వాంఛాలీకు అని చెప్పుకున్నాడు మనసు ఉద్ధతితో ఉండి నా మాట వింటలేదు ఈశ్వర మీరు జోక్యం చేసుకుని నన్ను మీ వైపు తిప్పండి దీనివల్ల నేను పాడైపోతున్నాను అన్న విషయాన్ని అర్రమరిక లేకుండా ఈశ్వరుడి దగ్గర చెప్పి మీరు జోక్యం చేసుకుని నన్ను కాపాడండి అని శరణాగతి అని పిలు ఇప్పుడు అలా శరణాగతి చేశారనుకోండి నిజంగా త్రికరణశుద్ధిగా అలా అడిగితే వెంటనే స్వామి జోక్యం చేసుకుంటాడు అందుకే సాధనా మార్గంలో నైతి నైతి నైతి నైతి నైతి అంటూ వెడితే ఎక్కడికి వెడతాడో శరణాగతి చేత అక్కడికే పెడతాడు శరణాగతి పెద్ద దూపు కానీ అసలు నీకు ఇచ్చింది ఏమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి నీ దోషం ఏమిటి ఎవరికి చెప్పాలి అవగాహన ఉండి త్రికరణ శుద్ధిగా చెప్పాలి చెప్పి చెప్పక చెప్పకూడదు కలడు గలండి అనడు వాడు కలడు అన్నట్టుగా ఇదేదో బాగానే ఉంది ఏదో ఇంద్రియాలతో సుఖాలు అనుభవిస్తున్నాను ఇప్పుడు ఆయనని జోక్యం చేసుకోమంటే చటుక్కున భక్తిని ఇచ్చేస్తే వీటన్నిటి మీద వైరాగ్యం వచ్చేస్తే అయ్యో ఇవన్నీ చూడ్డానికి కుదరతేమో ఇవన్నీ అనుభవించడానికి కుదరతేమో అని మనసులో బాధపడుతూ పైకి మాత్రం శరణ శరణాగతి శరణాగతి శరణాగితంటే ఆయనని జోక్యం చేసుకోవడం ఆయన తెలుస్తాను రామకృష్ణ పరమహంస ఒక ఉపాఖ్యానం చెప్తుండేవారు లక్ష్మీదేవి పాదాలెత్తుతుంటే ఓ రోజున శేషపాంపు మించి చటుక్కున లేచి పరిగెడుతున్నాడు అలా పరిగెడుతున్నాడు ఆగిపోయి వెనక్కి వచ్చేసాడు వచ్చేసి పట్టన్నాడు మళ్ళీ కాలుజీ ఆవిడ ఎంజాయ్ పరిగెత్తడం ఎందుకు వెనక్కి రావడం ఎందుకు ఆయన నాడు ఏమీ లేదు ఓ ఏటి ఒడ్డున పరమ భక్తుడైనటువంటి ఓ చాకలివాడు బట్టలు తుక్కుంటూ నామని చెప్పుకుంటున్నాడు కొంతమంది పిల్లలు ఆయన ఎప్పుడూ భగవన్నామని చెప్తాడని పిచ్చివాడి కింద మీద రాళ్ళు విసిరాడు కానీ అతను నా నామే చెప్పుకుంటూ దెబ్బలు తింటున్నాడు అతను నేనున్నా నమ్మి తిరిగి కొట్టడం కూడా మానేసి దెబ్బలు తింటుంటే శరణాగతి కనుక నేను జోక్యం చేసుకోవాలి కనుక అతని ప్రయత్నం లేదు కనుక నేను పరిగెత్తాను మరి వచ్చేసారే అతను రాయేశాడు నేను వచ్చేసాను అంత కష్టం శరణాగతి అంత తేలికైన విషయం కాదు అంత త్రికరణ శుద్ధిగా చెయ్యాలి శరణాగతి చేస్తే ముత్తర క్షణం చేసుకుంటాడు మీరు అందుకే రామాయణ భారత భాగవతాది కావ్యములను దేన్నైనా పరిశీలనం చేయండి శరణాగతి చేసినటువంటి ఉత్తర క్షణంలో పరమాత్మ జోక్యం చేసుకుంటారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం గజేంద్రమోక్షణ ఘట్టం విభీషణ శరణాగతి ఇవన్నీ కూడా శరణాగతిలో భగవంతుడు ఎంత తొందరగా జోక్యం చేసుకుంటాడో నిరూపణ చేసేటటువంటి విశేషాలు ఇప్పుడు మన అభ్యున్నతికి ఆంతరమునందు కారణమై శరణాగతి చేసినంత మాత్రం చేత జోక్యం చేసుకుని మన యొక్క జీవన దిశని మార్చగలిగినటువంటి పరమాత్మతత్వం ఏదుందో అది స్థితికర్త అయినటువంటి విష్ణుతత్వము బాహ్యమునందు ధర్మ సంరక్షణ చేసేటటువంటి వాడు ధర్మాత్ములను నిత్యము కాపాడు అది స్థితికర్త మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి పూజ చేత ప్రసన్నుడవుతాడా ధర్మము చేత ప్రసన్నుడవుతాడా అంటే ఈశ్వరుడు యథార్థమునకు ప్రసన్నుడయ్యేది ధర్మము చేతనే పూజ అన్న భావనకి అర్థం ఏమిటంటే నిజానికి ధర్మమే మీరు తేలికగా అర్థమవ్వడానికి నేను అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తా నేను తరచుగా ఈ ఉపమానాన్ని వాడుతుంటాను నా ప్రవచనాల్లో గురే నాన్న ఇలా బ్రతకకూడదురా తప్పురా నీకు భగవంతుడు ఏ ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేసి ధార్మికంగా నీకు ఇచ్చినటువంటి జీతంతో నువ్వు తృప్తిగా బతుకు తప్ప ఎన్నడూ చెడు మార్గంలో వెళ్లకు అని నేను నా పెద్ద కొడుక్కి చెప్పాను రెండో కొడుక్కి చెప్పాను మూడో కొడుక్కి చెప్పాను అంటే నా మీద పెట్టుకుంటున్నాను నిజంగా నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నేను చెప్పాను వాళ్ళు తప్పు చేశారని కాదు ఒక ఉదాహరణ మీ మీద పెట్టకూడదు కాబట్టి నా మీద ముగ్గురికి చెప్పాను పెద్దవాడు ధర్మం పట్టుకుంటున్నాను వాడు ఇలా సంతకం పెడితే కోటి రూపాయలు ముచ్చుకోగలిగిన వాడు ధార్మికంగానే సంతకం పెట్టాడు తప్ప వాడు ఎప్పుడూ రూపాయి కోసం ఆశపడ్డాడు వాడికి ఈశ్వరుడు ఏనిచ్చాడో దానితో తృప్తిగా బతికాడు రెండవ వాడు అలాగే బతికాడు మూడవ వాడు ఇలా సంతకం పెట్టాలంటే ఇలా చూసి ఇలా చెయ్యి పెట్టి కింద నుంచి మీకు ఇలా చెయ్యి పెట్టి ముచ్చుకుని కోట్లు సంపాదించి సంతకాలు పెడుతూ ఉంటాడు నాకు షష్టి పూర్తి పెద్దవాడు చితికిన వేలంత అంచున్న పంచెదిచ్చాడు రెండోవాడు రెండు వేళ్ళంచున్న పంచదించాడు మూడోవాడు గండభేరుండ అంచు పంచెదిచ్చాడు నేను ఎవరి ఇచ్చిన పంచి కట్టుకోవడానికి ఇష్టపడతాను వాడికి ఎన్ని మాటలు చెప్పానోనే ఇలా బ్రతకద్దని ఎందుకు ఆ సంపాదన నాకు ఈ పంచి ఎందుకు ఏడవనా నేను చెప్పినట్టు బ్రతుకుతాడు పెద్దవాడు రెండోవాడు పీటల మీద రెండు పంచేలే కట్టుకుంటాడు ఇది నేను కట్టుకోనట్ట ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ ఈశ్వరుడికి ప్రీతి ఉంటుంది నువ్వేమిటన్నది ఆయనకి అనవసరం నువ్వు ధర్మం కొట్టుకున్నావా అన్నది కావాలి భటుర్వా గేహీవా జటీవా తదితరో నరోవా ఎక్క కింతేన హృత్పత్నం పశుపతి హెత్తీయస్ నువ్వు ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్నావా చెప్పు అలా బ్రతికినది ధర అలా చెప్పినట్టు బ్రతకవు ఆయనకెందుకు రొట్టంత ఆయన సృష్టిలోది కాదట్ట గభీరే కాసారే విశటి ఘోరే విశాలే శైలేకులమతి సమర్పేతంకరుడు నిలదీసి ప్రశ్నించారు శివానందలహ్ కాబట్టి ధర్మం పట్టుకున్నవాడెవడో వాడి వెంట పరిగెడుతూ ఉంటాడు ధర్మ వ్యతిరేకి ఎవడో వాడి పీచ మణుస్తూ ఉంటాడు ఆయన ప్రధాన కర్తవ్యం ధర్మాన్ని నిలబెట్టడమే ఆయనకి ధర్మానురక్తి ఎవడు ధర్మాత్ముడో వాడి అడగక్కర్లేదు వాడు నాకొరొకరు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో వాణ్ణి నేను ఎందుకు రక్షిస్తానో తెలుసా వాణ్ణి రక్షించకపోతే అసలు నేనున్నా అన్నది లోకం నమ్మదు వాడే అలా అయిపోయాడు ఇంకా వాడెక్కడ ఉన్నాడు రా భగవంతుడు అంటుంది నేను రక్షిస్తున్నది వాడి కోసం కాదు ధర్మాత్ముడిని రక్షించడం నేనున్నా అన్నది లోకానికి నమ్మకం కలగడం కోసం అన్నాడు అంత పెద్ద మాట అన్నాడు ధర్మము చాలా గొప్పది అటువంటి ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి కాపాడాలి ధర్మమునందు మిగిలిన వారికి అనురక్తి కల్పించాలి అసలు ధర్మ మీద చెప్పడానికి వేదం ఇవ్వాలి వేదం వినా నిజానికి ధర్మ మీద చెప్పడానికి ఎవరికి అధికారం లేదు మొదటి ప్రమాణము వేదము రెండవది స్మృతి మూడవది శిష్టాచారము నాలుగవది అంతరాత్మ ప్రబోధము ఏది నాలుగు ఇంక కుదరకపోతే అంతరాత్మ ప్రబోధం శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ప్రబోధము ఈ ఐదు ప్రమాణవాక్యములు అందులో ప్రధాన ప్రమాణం ఏది అంటే వేదమే వేదం ఏం చెప్పిందో అదే ధర్మం తప్ప ధర్మాన్ని చెప్పడానికి ఎవరికి వ్యక్తులకు అధికారం ఉండదు వ్యక్తులకు అధికారం ఇచ్చారనుకోండి రాగద్వేషముల చేత నిర్ణయిస్తారు ధర్మాన్ని అందుకే ధర్మ నిర్ణయం ఎవరికి ఇచ్చారంటే వేదానికి అధికారం అది భగవత్ ప్రోక్తం కాబట్టి అటువంటి ధర్మం చెప్పడం ధర్మాన్ని నిలబెట్టడం ధర్మాన్ని కాపాడడం ధర్మ వ్యతిరేకుల్ని మట్టుపెట్టడం ధర్మమునందు అనువృత్తి కల్పించడం అటువంటి ధర్మాన్ని లోకంలో బోధ చెయ్యడానికి కారణగలుగులైనటువంటి వారు జన్మించేటట్టుగా చూడడం వారికి జీవితంలో ఏమీ లేకుండా కేవలం ధర్మ వాళ్ళ జీవితాలుగా లోకంలో ఉండడం ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషం కాబట్టి అలా ఉండి ధర్మాన్ని కాపాడుతున్నవాడెవరు ఆయనే ఏషా మీకు ఎన్ని సందర్భాల్లో కనపడుతుంది అందుకే యుద్ధమంతా అయిపోయింది అయిపోయిన తర్వాత రథాన్ని తీసుకెళ్ళి ఒక నదీ తీరంలో విడి చేయించాడు విడిది చేయించి అర్జునుణ్ణి పిలిచి అర్జున నువ్వు దిగిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా క్షయమాణతూ నేరాలు తత్తులు కఠారులు ఇలాంటివి ఏమైనా లోపల ఉంటే నీ సామాను మళ్ళీ మర్చిపోయాను కృష్ణ అని అనకుండా అన్నీ తీసుకుని వెళ్ళిపోవు అన్నీ పట్టుకుని వెళ్ళేదికో దూరంగా నించో ఏమో చెప్పాడు అన్నీ మూట కట్టుకుని తీసుకుని జాగ్రత్తగా రథంకి దూరంగా వెళ్ళి నిలబడి చూస్తున్నాడు ఇంటికి వెళ్ళిపోమన్నాడు పతాకం వంక చూశాడు ఓ స్వామి హనుమ మీరు కూడా బయలుదేరండి ఇంకా కార్యం పూర్తయిపోయింది ఆకాశంలోకి వెళ్ళిపోండి అన్నారు హనుమ కూడా వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు రథంలోంచి ఒక్క దూకు దూకేశాడు ఆయన దూకేశాడంతే రథం భగ్గున కాల్పి అర్జునుడు తెల్లబోయి అడిగాడు కృష్ణ దేవుడి రథం అలా కాలిపోయింది ఇప్పుడు కాలిపోవడమే భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు కర్ణుడు ఇంతమంది వేసిన అస్త్రముల యొక్క శక్తికి ఈ రథం ఎప్పుడో తగలబడిపోయింది లోపలను ఉన్నావని ఆ రథం కాలిపోకుండా ఆపాను కానీ అస్త్రమర్యాల దాన్ని అలా ఇక ఉంచడం కుదరదు కార్యం పూర్తయిపోయింది కురుక్షేత్రం అయిపోయింది నువ్వు గెలిచేసావు కాబట్టి నిన్ను దూరంగా వెళ్ళిపోమ్మని నీ సామాను పట్టుకెళ్ళిపోమ్మని హనుమని కూడా పంపించేసి ఇప్పుడు నువ్వు అగ్నికి దహించుకు పొమ్మని దానికి అనుమతినిచ్చి దూకేశాను కాలిపోయింది అర్జును ఆయన అనుగ్రహించకపోయి అది ధర్మ సంరక్షణ ఎంత పూజ అర్జునుణ్ణి కాపాడాడని అడగండి ఎంత ధర్మం పట్టుకుంటే కాపాడాడని అడగండి ఈ జాతి గొప్పతనం అంతా ఏమిటి అంటే ధర్మమే అసలు సమస్త వాంగ్మయం యొక్క ప్ర అన్ని ప్రబోధాల యొక్క ప్రయోజనము ధర్మం ధర్మాన్ని పట్టుకోండి ధర్మాన్ని పట్టుకోండి ధర్మాన్ని పట్టుకోండి ఇది చెప్పడం కోసమే ఇన్ని ప్రబోధాలు ఇన్ని పురాణాలు ఇన్ని కావ్యాలు ఇన్ని ఇతిహాసాలు ఇన్ని వచ్చాయి కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టేవాడెవరు ఆ ధర్మాన్ని కాపాడేవాడెవడు ఆ ధర్మమునం ఏదైనా ఇబ్బంది కలిగితే తొలగించగలిసిన వాడెవరు ఆయన జగద్రక్షకుడు మహానుభావుడు ఆయన విష్ణు భగవానుడుగా కీర్తింపబడ్డాడు రెండు విష్ణువు అంటే వ్యాపకత్వం అంతటా వ్యాపించి ఉంటాడు హిందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోమగతుండెందుగలడు దానవక్రని వింటే భాగవత ప్రవచనం ప్రారంభం చేస్తూ శుక్రాచార్యుల వారంటారు అసలు ఓ పరీక్షత్తు నీకు ఒక విశేషం చెప్తాను చూడు హరిమ హరిమయము విశ్వమంతయు హరిశ్వమయం హరిమయము కాని ద్రవ్యము పరమాణువు వంశపావన వింటే అంటే దృశ్యతే స్రూయ తీపివా అంత బహిష్ తత్సభం వ్యాప్య నారాయణస్థిత ఆయన కానిది ఆయన లేనిది లేదు వివేకానందుడు రామకృష్ణ పదమహర్షి అని అడిగాడు అంతటా వాడున్నాడని చెప్తుంటే వాడెక్కడ ఉన్నాడని వాదిస్తున్నాడు ఈ మూర్ఖుడు వీడిలో కూడా నారాయణుడు ఉన్నాడా అన్నాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి కోపంగా వాడిలో లేడనుకుని ఆయన మూర్ఖనారాయణుడను అన్నారు రామకృష్ణ పరమహంస తప్పకుండా నారాయణుడు కాకపోలేదు కాకపోతే మూర్ఖనారాయణుడనంతి అన్నాడు అంతటా బ్రహ్మమే అదిగో ఆ రక్షణ శక్తి ఏదైతే ఉందో అది ఎక్కడి రావట్లేదు ఆయనలోచే వస్తోంది ఆ సూర్యుడు కదూ అన్నపాత్రులని ఇచ్చాడు ఆ సూర్యుడు కదూ ద్రౌపదీదేవిని కాపాడాడు ఆ సూర్యుడు కదూ ఎన్ని పర్యాయాలు ఎంతమందిని ఎన్నిసార్లు ధర్మ సంబంధమైన విషయములలోనూ రక్షణ చేశాడు గురు అయి నిలబడ్డాడు వెలుగుల ముద్దయ్య అంతటా వ్యాప్తి చెందుతున్నాడు అటువంటి పరమాత్మ విష్ణుతత్వం కాకపోవడం ఏమిటి కాబట్టి ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివ ఆయనే శివుడు శివుడంటే మంగళప్రదుడు శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే పొరపాటున కూడా ఎన్నడూ అమంగళం చెయ్యని వాడు ఎప్పుడు మంగళం చెయ్యడం వినా అమంగళం చెయ్యడం అన్నది ఆయనకి తెలియనే తెలియదు అసలు ఆయనకి తెలియని మాట ఏమైనా ఉంటే అమంగళం చేయడం ఒకటి ఎక్కడైనా శుభము జరిగినది ఎక్కడైనా మంగళము జరిగినది ఉపకారము జరిగినది అది శివానుగ్రహం అటువంటి శివుడు నిరంతర కళ్యాణ ఆయన చెయ్యలేనిదేం లేదు ఆయన నేను మీతో తరచుగా అస్తమానం మనవి చేస్తున్నాను ఆయన ప్రధానముగా మూడు చేస్తూ ఉంటాడు ఒకటి సమస్త భూతములకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు అది లేదనుకోండి ప్రాణులు నిలబడము బాగా రాత్రి అయిపోయింది సమస్త భూతములు పడుకుంటాయి నేను ఒకొక్కసారి కాకినాడ దగ్గరలో ఏదో ఊరి వెళ్ళి ప్రవచనం చేసి రాత్రి ఏ పదకొండుంటికో పన్నెండింటికో కారులో కాకినాడ వస్తుంటే చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది పగలు ఇంత రద్దీగా ఉన్న ఊరు ఒక్క ప్రాణి చలికాలంలో కుక్కలు కూడా ఏ బూడిద కుక్కల్లోనో ఇలా ముడుచుకొని పడుకుంటాయి సృష్టిలో అదో విచిత్రం జంతువు ముడుచుకు పడుకుంటుంది మనిషి అయితే చాచుకు పడుకుంటాడు మళ్ళీ పడుకోవడంలో కూడా ఈశ్వర నిర్ణయం అలా ఉంటుంది విచిత్రం అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి ఇన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖం అది చాలా కష్టంతో నిప్పితో ఉంటుంది అనుకోండి ఎవడ పడుకుంటాడు అది సుఖం గాఢ నిద్ర పట్టేసిందని ఎంత హాయిగా ఉందో అంటాడు అంత సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో మళ్ళీ ఇంద్రియములకు కలిగినటువంటి బడలికనంతటినీ తీర్చేసి లోపలికి వెళ్ళిపోయినటువంటి మలినాన్ని పక్కకి తొలగించేస్తున్నాడు కంటిలోపల ఎంత ధూళి పడిపోతుందో తెల్లవారేటప్పటికీ జాగ్రత్తగా తడిలో దాన్ని మెత్తటి ముద్ద చేసి ఓ పక్కకి తీసుకొచ్చి కంటి కొలుగు దగ్గర పుసి కింద చేసి అటు ఇటూ వెళ్ళిపోకుండా దాన్ని అంతటినీ కలిపి చిన్ని ముద్ద చేసి ఇక్కడ పెట్టి ఆ ముఖం కడుక్కొని ఇలా వేల్తో ఇలా అంటే తీసేసి కన్ను శుభ్రంగా ఉండేటట్టుగా ఆయన వ్యవస్థ చేస్తున్నాడు తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఓపిక వస్తాడు సమస్త ప్రాణులకు ఆయన నిద్రనివ్వలేదు అనుకోండి రెండో రోజు అన్నం తినాం రాత్రి నిద్రపట్టలేదండి ఆకలి ఇట్లేదు అంటే ఆకలి సంబంధం లేదనుకోండి నిద్రపటం ఈ కడుపుకి కంటికి దగ్గర సంబంధం అందుకు ఉపవాసం వచ్చింది ఉపవాసం అంటే మొత్తగా మొత్తం మానేమని కాదు దీన్ని నిండా తినచామనుకోండి కరురెప్పబడిపోయి దీన్ని నిండా తినకుండా సాత్వికాహారం ఎంతవసర ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చామనుకోండి ఇది తెరుచుకుని నిలబడుతుంది ఏ పనికి పురమాయించామో ఆ పని మీద ఇంద్రియాలు నిలబడతాయి అందుకు ఉపవాసం చేయమంటారు ఉపవాసాలు లేవండి అనకూడదు ఉపవాసం ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి సాధనంగా కాబట్టి కంటికి కడుపుకి ఉన్నటువంటి సంబంధం రాత్రి నిద్రపోలేదా పగలాకలేదు పగలాకలేయలేదా అన్నం దిన అన్నం నినలేదా రాత్రి నిద్రపడరు రాత్రి నిద్రపడలేదా మళ్ళీ ఆకలియలేదు పది రోజులు ఇలా ఉన్నావా నీరసపడి అంచారపడతాడు కాబట్టి అసలు నిలబెట్టినవాడు ఎవరు ఆయనే సర్వ ప్రాణులకు నిద్రాకాలకి సుఖాన్నిచ్చాడు అంత మరిగేందుకండి నేను ఒక్కడ చెప్తాను మీరు వినండి ఇవన్నీ మీకు తెలియవీకోవు నేను చెప్తే ఏమీ తెలియనట్టు అలా అమాయకంగా మీరు నిద్ర పట్టడానికి ఉపకరణములను సిద్ధం చేసుకుంటామేమో కానీ నిద్రపోవడం మన చేతిలో ఉందా ఓ పరుపు వేసుకోవడం తెల్లటి వేసుకోవడం మెత్తడి తెల్లగడానికి పెట్టుకోవడం దోమ కుట్టకుండా ఆలౌటు పెట్టుకోవడం చల్లగా ఉండడానికి ఏసీ వేసుకోవడం మూడో గేరులో ఫ్యాన్ వేసుకోవడం చప్పుడు అవ్వకుండా కిటికీలు వేసేసుకోవడం ఇంకా కొంతమంది మంచి భోగం అనుభవించే వాళ్ళైతే ఏదో సువాసన వచ్చేటట్టుగా ఏదో గోడల నిండా కూడా కొట్టుకోవడం కొట్టుకుని పడుకున్నాడు ఇన్నీ బాగున్నాయి ఇవి పెడితే నిద్ర వస్తుందని ఉందా ఇన్నీ ఉన్నా నిద్ర పట్టలేదనుకోండి వాడికి నరకం కనపడుతుంది బా ఎప్పుడి తె ఎల్లాడుతుందండి ఎప్పుడి అబ్బా అందరూ నిద్రపోతున్నారు లేపలేను నిజంగానే పిచ్చిక్కిపోయింది రాత్రి అంటే ఒక్క రాత్రి నిద్ర పట్టపోతే ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఇన్ని రాత్రులు గురే నా గురించి ఎప్పుడన్నా ఆలోచించేవరో తుమ్మిపు వేసేవరా అని అడగకుండా మహానుభావుడు ఇన్ని రాత్రులు నిద్ర పట్టించాడయా ఆయన కన్నా మంగళప్రదుడు లోకంలో ఉన్నాడా ఆ నిద్ర పట్టించే శివుడు ఎవరోగాడా ఆయనే ఆయన రాత్రి పక్కకి వెళ్లకుండా అలాగే నిల్చున్నాడు అనుకోండి ఇంకా నిద్రేం కానీ చూడండి రాత్రి ఏడపడికి దీపాలన్నీ ఆర్పేసి ఒక చిన్న దీపం ఆకుపచ్చ కాంతితోటే వెలిగించుకుంటాం నా వెలుతురుతోటే చంద్రబింబం అన్న ఓ గొప్ప దీపాన్ని చల్లటి కాంతినిచ్చే దీపాన్ని వెలిగిస్తాను అని చెప్పి చల్లకాంతితో దీపాన్ని వెలిగించి తాను పక్కకి వెళ్ళిపోయి భజ్జోడిని మీ అందరిని జోలపాట పాడుతున్నాడు ఆయన కాదు శివుడు ఆయనే శివుడు శివుడు ఆత్యంతిక ప్రళయం చేస్తాడు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిస్తాడు ఆయన అందుకే జ్ఞానదాతా మహేశ్వర జ్ఞానమివ్వగలిగినటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన రూపము సూర్యుడే నేను మీకు రోజూ చెప్తున్నాను ఆ మాట లోపల తిమిరాన్ని కూడా పోగొట్టగలిగినవాడు గురుతత్వమై నిలబడగలిగినవాడు మనిషిని సాధనా మార్గం వైపుకు మళ్లించగలిగిన వాడు ఉత్తమగతలు కల్పించగలిగినవాడు పునరావృత్తి లేని శాశ్వత శివ స్థితిని ఇవ్వగలిగిన వాడు కల్పించగలిగినవాడు ఆ సూర్య భగవానుడే ఎందుకంటే ఆయన త్రిమూర్తి ఆత్మక స్వరూపము కాబట్టి అటువంటి శివుడు జ్ఞానకారకుడు అందుకే గురుమండలంలో నిలబడి ఉంటాడు కాబట్టి సూర్యుడే శివుడు శివుడే సూర్యుడు అంతేకాదు శివుడు మహాప్రలయం చేస్తాడు మహాప్రలయం చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఎన్నో మాటలు శరీరం ఇస్తాడు పంపిస్తాడు శరీరం ఇస్తాడు పంపిస్తాడు శరీరం ఇస్తాడు పంపిస్తాడు మార్చి అయిపోయిన సెప్టెంబర్ సెప్టెంబర్ అయిపోయిన మార్చ్ మార్చి అయిపోయిన సెప్టెంబర్ సెప్టెంబర్ అయిపోయిన మార్చ్ ఎన్నిచ్చినా వాడాయి వేసవలేనం యాభై ఏళ్ళు వచ్చాయి అప్పుడు ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒరే నువ్వు పేస అయిపోలేదు మేము చేసేసాను మోడేషన్ ఇచ్చేసాము మూడు మార్కులు వచ్చాయా నీకు మూడు మార్కులకు పాస్ చేస్తున్నావు అయ్యాడా అని అనుకోండి వాడు పేస అయిపోయాడు వాడు అయిపోయాడా ప్రభుత్వం చేసేసిందా ప్రభుత్వం చేసేసిందా వాడు భగవంతుణ్ణి పొందలేదు భగవంతుడే వీళ్ళని పొందేస్తాడు ఉండిపోయిన వాళ్ళని పాపం ఎన్న తిరుగుతారా ఇలాగా వచ్చిన వాడికి వెళ్ళిపోవాలని ఉండదండి సంతోష ఎన్ని సుఖాలు కల్పించాయి ఎప్పుడు కాకినాడ వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఏమి చేస్తానికి ఆకినా వెళ్ళిపోయే అంటే బ్రహ్మరథం బట్టినా మా ఊరు వెళ్ళిపోదాం మా ఇంటికి వెళ్ళిపోదాం అని ఉంటుందా ఉండదా పోనీ ఇంటికి వెళ్ళిపోతే ఆఫీస్కి వెళ్తే ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళితే ఆఫీస్కి వెళ్తాం ఏమిటో ప్రయా అదో సరదా మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి ఉన్న చోటుకి వెళ్ళిపోతూ ఉండాలి అది ఎక్కడ అలవాటు ఇక్కడ అలవాటు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ వస్తూ ఉంటాడు మళ్ళీ పోతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అన్నాళ్ళు తిరుగుతావురా నీ అంతా నువ్వు ఎలాగో మోక్షం పొందవు ఇన్ని జన్మలు దీర్ఘకాలిక విశ్రాంతినిచ్చి మళ్లీ సృష్టి వరకు నిన్ను నా దగ్గరే పెట్టేసుకుంటున్నానని జీవులు ఆయన్ని పొందకపోతే ఆయనే జీవుల్ని పొందేస్తాడు తేలిక ఉదాహరణ నల్లపూసలు కింద పడి మైనపు ముద్ద వచ్చి కింద పడింది అనుకోండి ఆ మైనపు ముద్ద వాటిని అంటించుకుంది అవి మైనపు ముద్దకి అలా జీవులను తాను పొందేస్తాడు శంకరుడు కారుణ్యం కాదు మహాప్రలయంలో ఆ మహాప్రలయం మనకు మొదటి గుర్తు ఏమిటంటే ఇక సూర్యుడు ఉదయించాడు సూర్యోదయ సూర్యాస్తమయాలుండవు కచ్చి కచ్చి ఇక్కడ ఏర్పడిపోయి ప్రళయజలముల పైకొచ్చేస్తాయి కాబట్టి మహాప్రలయములకు సంకేతమైనటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోవడం అసలు ఆ బింబము ప్రకాశాన్ని వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఇక సూర్యుడు లేడు గనక మహాప్రలయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు శివుడా కాదా ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివ అందుకని రామ ఎవరు బ్రహ్మ ఆయనే ఎవరు విష్ణువు ఆయనే ఎవరు శివుడు ఆయనే ఇప్పుడు నువ్వు ఆయనకి చేసిన నమస్కారం ఎవరికి వాళ్ళందరికీ కాబట్టి ఒక్క నమస్కారానికి అనుగ్రహం కలుగుతుంది చింతాశోక ప్రశమనం ఏ చింతాశోకము నిన్ను ఆవరించాయో పోతాయి రామా నమస్కారం నిన్ను అనుగ్రహింపబడతావు కాబట్టి అగస్య మహర్షి సాధికారికంగా చెప్తున్నాడు ఆ ఆదిత్య వైభవాన్ని ప్రస్తావన చేస్తున్నాడు మయూరకవి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించాడు అసలు సూర్యబింబంలో బ్రహ్మగారు ఉన్నారు సూర్యబింబంలో విష్ణు ఉన్నాడు సూర్యబింబంలో శివుడు ఉన్నాడు అన్నదానికి ఆయన కొన్ని ఆధారాలు చూపించాడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ఎందు మొట్టమొదటి దీన్ని సృష్టిస్తాడు అంటే వర్షాన్ని నీటిని సృష్టిస్తాడు నీటిని సృష్టిస్తాడు కాబట్టి ఈ సృష్టి ప్రారంభమవుతుంది మీరు లేదనుకోండి అసలు ఏ ప్రాణి కూడా ఉండదు అందుకే ఆయనకి కూడా ఒక పేరుంది అపాం పతిహి అని నీటికి అంతటికీ కూడా సూర్యుడే అధిదేవత అందుకే సూర్యభగవానుడే అసలు ఈ సృష్టి ప్రారంభంలో అంత నీటితో నిండిపోయి ఉన్నప్పుడు మొదట సూర్యుడు సూర్యుడు వచ్చి నీటిని పీల్చి భూభాగం పైకి తేలేటట్టుగా చేస్తాడు చేసి సృష్టి ప్రారంభం అలాగే నీటిని సృష్టించేవాడు కూడా ఆయనే సముద్రంలో ఉన్న నీటిని లాగి ఆ ఉప్పు తీసేసి మేఘరూపంలో పంపించి చల్లటి నీటిని తీయటి నీటిని కురిపించి తన దగ్గరున్నవన్నీ ఇచ్చేసిన తర్వాత వీడి లేచి నాకు కృతజ్ఞత చెప్పలేదని ఏదో నాకు దండేస్తారా సత్కారం చేస్తారా అని ఎదురు చూడకుండా నాకున్నవి ఇచ్చేసానని పరమ తిరిగి వెళ్ళిపోయేటటువంటి మేఘరూపంలో ఉండి నీటిని సృష్టించేవాడు ఆయనే అందుకే అసలు లోకములు బ్రతుకుతున్నాయి అంటే కారణం ఏది అంటే ఆ నీరు నీరు లేదనుకోండి లోకము ధర్మం కూడా ఉండదు సంజీవనం సమస్త స సలిలాత్మిక భవ మూర్తిర్భవస్య పరమాత్మన అంటుంది కంపురాణం ఆ నీరు ఉంది కాబట్టి ప్రాణులు బ్రతుకుతాయి వేదము ఒక అద్భుతమైన మాట చెప్తుంది వెళ్ళిపోతున్న అంటే శరీరము నుండి పైకి ఉద్గమిస్తున్నటువంటి ప్రాణములను మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి పంచభూతములలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది అందుకే మూర్చబోయడం అనుకోండి దెబ్బ తగిలి వెంటనే తీసుకొచ్చి కొంచెం మట్టి చల్లండి అనరం లేకపోతే కొంచెం అగిపల వెలిగించి తగిలించండి అనరం లేకపోతే కాస్త విసిలికర్ర పెట్టి విసరండి అనరం చల్లటి నీళ్లు తీసి చిలకరిస్తారు ముఖం మీద చిలకరించగానే కళ్ళు తెరిచి తెలివి అప్పుడు లేదా సరిగా బుద్ధి ఉందా లేదా అని ఏం బాగున్నారా చాలా రోజులైంది చూసి ఇంతకే గుర్తుపెట్టారానన్నో అలా అంతేకాని పది మంది వచ్చాడు గుర్తుపెట్టారా గుర్తుపట్టారంటే వాడు కంగారు పడతాడు రెక్కపోతే ఎక్కువైపోతుంది చాలా రోజులైంది మన ఇద్దరం కలిసి గుర్తుపట్టారా అంటే అయ్యో కోటేశ్వర గారు గుర్తుపట్టపోవడం అంటే చాలు ఓ వాడి స్థిమితంగా ఉన్నాడు అప్పుడు కాసిన మంచినీళ్ళు పట్టించి లేవదీస్తారు మంచినీళ్ళు వెళ్ళిపోతున్న ప్రాణాలని వెనక్కి తీసుకొస్తాయి దాని ఎందు భగవత్ శక్తి ఉంది మీరు సమస్త లోకముల పుట్టుకకు నిలబడడానికి ఆధారం మీరు లేకపోతే ధర్మం ఏమిటి మీరు లేకపోతే స్నానం ఎలా శౌచమేది మీరు లేకపోతే అర్ఘ్యప్రదానం ఎలా అసలు సంధ్యావందనమే లేకపోతే శౌచమేది శౌచమే లేకపోతే ఇక ప్రవచనమేమిటి దేవాలయం ఏమిటి పూజ ఏడు సంధ్యాహీన అశుచి సంధ్యావందనం చేయకపోతే అశౌచిం ఉన్నవాటితో సమానం అయినప్పుడు సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం చేయడానికి నీళ్ళు అవసరమా ధర్మం నిలబడాలన్నా నీరుండాలి శరీరాలు నిలబడాలన్నా నీరుండాలి దేనికైనా నీరుండాలి అటువంటి నీటిని మొదట సృజించిన వాడు బ్రహ్మగారు ఆ నీటిని సృజించి మనకు అందించేటటువంటి వాడు ప్రతి ఋతువులో సూర్యభగవానుడు ఆయన బ్రహ్మేనా కాదు ఆయన సృష్టి ఈయన సృష్టి ఒకలాగే ఉంటాడు అంతేకాదు చమత్కారం ఉంది మీరు చూడండి అధర్మణ వేదంలో ఒక గొప్ప విశేషాన్ని చెప్తారు కణ్వక ఖైమక తదురి అని మూడు జాతుల కప్పలు వాటిని బోధురు కప్పలు అంటారు నేను చెప్పలేదంటే అధర్మణం లేదని చెప్పింది కణక ఖైమక తదురి అని మూడు జాతులు అవి భగవంతుని ఎందు విశేషమైనటువంటి భక్తి కలిగినవి వానలు పడక పడక పడక పడక పడక పడక పడక ఎప్పుడో పెద్ద వానబడింది సాధారణంగా కప్ప అరవకుండా కూర్చుంటుంది చీకట్లో ఎందుకంటే అరిచిందనుకోండి పాముపు తెలుస్తుంది ఇది ఇక్కడుందని తన ప్రాణం పోతుందేమోనన్న అనుమానం ఉన్న ఈ మూడు జాతుల బోదురు కప్పలు ఏం చేస్తాయంటే ఇన్నాళ్ళు వానలు లేకలేక వాన పడితే అదే పనిగా సూర్యనారాయణ మూర్తికి కృతజ్ఞతలు చెప్తాయి బెక బెక బెక బెక బెక బెక బెక బెక బెక ఆపవు అదేదో ఏకాహం భజనలా అలా అంటూనే ఉంటాయి ఈ నీరు లేకే సూషించిపోయాం ఈ నీటినిచ్చావు స్వామి నమస్కారం స్వామి నమస్కారం రామా నమస్తే రఘురామా నమస్తే కోదండ రామా నమస్తే అని కీర్తించినట్టు బేక బేక బేక బేక బేక బేక అని కీర్తిస్తాయి అవి అపాంపతి సూర్యుడికి అంత కృతజ్ఞత చెప్తాయి అందుకే లోకంలో ధర్మం పోయిందనుకోండి ఆయనకి చీకాకు కలిగి వర్షం కల్పించాడు అప్పుడు వర్షం కల్పించలేదనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నోరు చేసింది దిశాలకు మళ్ళీ వచ్చావు అంటాడు అప్పుడు ఏం చేయాలి ఏదో తప్పు చేసేసాం ఆయన డిగ్రీకి వెళితే ఇలా అంటాడు అప్పుడు ఏం చేయాలి ఆయనకి బాగా తెలుసున్న వాళ్ళని పట్టుకోవాలి పట్టు విని రండి నేను చెప్తానని చెప్పి అలా ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడి మనిషి స్వభావం అది కాదండి పిచ్చాడు అక్కర్లేని విషయం జోలికి వెళ్ళాడు అడిగి చచ్చిపోతున్నాడు మూడు రోజులు అయింది నిద్రపోయి అనవసరంగా అనారోగ్యం పాలైపోతాడు చాలా మంచివాడు మీరంటే ఎంతో గౌరవం ఉన్నవాడు గోపాపం తెలియక పొరపాటు చేశాడు కోపగించకండి అలాగా సరే ఇంకెప్పుడు చేయొద్దని చెప్పు అంటే బయటే నిల్చున్నాడు ఒకసారి మీకు వచ్చి నమస్కారం చేసుకుపోతాట సరే రమ్మను అప్పుడు వీడు లోపలికి వెళ్ళి రెండు కాళ్ళు పట్టుగా ఏదైనా చమించండి అని కళ్ళమ్మ నీళ్ళు ఇట్టుకుంటే ఆ పర్వాలేదు లేవా ఏదో కోపడ్డానులే దాని గురించి అంత భయంగా పెట్టుకోపో నేను చూస్తానులే ఎప్పట్లాగే హాయ్ అని పని నువ్వు చేసుకో అంటాడా అండ అప్పుడు ఏం చేయాలి ఎవరో తెలిసిన వాళ్ళని పట్టుకుని వెళ్ళాలి మనం ఏం చేస్తామంటే సనాతన ధర్మంలో ఇదే ప్రయోగం చేస్తాం మనం ధర్మం వదిలేశాం మనం అంటే నాబోటుగాడు సూర్యుడికి కోపం వచ్చింది వర్షాలు కురిపించట్లేదు అప్పుడు ఏం చేయాలి ఆయనకి చాలా ప్రీతి ఒక్క వర్షం కురిపిస్తే మూడు రోజులు ఆపకుండా ప్రాణం పోతుందని కూడా చూడకుండా బెకబెకలాడిన కప్పలున్నాయే అవి తన పట్ల విశేష కృతజ్ఞత కలిగినటువంటి ప్రాణులు వాటికి సత్కారం చేశామనుకోండి ఆయన సంతోషిస్తాడు అందుకని కప్పల్ని ఊరేగించడం ఒక అలవాటు వర్షాలు పడకపోతే అందుకని కప్పలకి పూజ చేసి ఊరేగిస్తారు అవి ఏ కప్పబడినా కప్ప కాదు అనర్హమేదని చెప్పింది కైమక ఖండ్వక తదురి ఈ మూడు జాతుల బౌదురు కప్పల్ని ఊరేగించమని చెప్పింది కాబట్టి అపాం కాబట్టి బ్రహ్మగారి సృష్టిలో మొట్టమొదటిది నీరు సూర్యభగవానుడి సృష్టిలో మొట్టమొదటిది నీరు బ్రహ్మగారేనా బ్రహ్మగారి సృష్టిలో అపారమైనటువంటి గర్వ గౌరవాన్ని పొందినవి కులపర్వతాలు కులపర్వతము అని అని దేన్ని పిలుస్తారంటే వంశ పారంపర్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పర్వతాలు ఏముంటాయో వాటిని కులపర్వతాలు అంటాడు మైనాకుడు ఉన్నాడు అనుకోండి ఆయనకు కొడుకుంటాడు మైనా హిమవంతుడు హిమవంతుడుకు కొడుకుంటాడు ఆ కొడుక్కి మరి కూతురు రాలా పార్వతీదేవి పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతీ అయింది అంటే వాళ్ళకి వంశం ఉందా లేదా వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో వంశం పరంపరాగతంగా పెరిగేటటువంటి పర్వతములు ఏ ఉన్నాయో వాటిని కులపర్వతములని పిలుస్తారు ఆయన సృష్టిలో ఆశ్చర్యకరంగా కులపర్వతాలను సృష్టించాడు బ్రహ్మగారు సూర్యుడు పర్వతానికి గౌరవాన్ని తెచ్చాడు వాటికి ఆ గౌరవాన్ని కులపర్వతాలుగా ఇచ్చాడు బ్రహ్మగారు సూర్యుడు పర్వతానికి గౌరవం తెచ్చాడు అందుకే సూర్యుడిని పిలవాలనుకోండి ఎప్పుడైనా సూర్యగ్రహం ఏ ఆగచ్చా రండి అని పిలవాలంటే మీరు ప్రదక్షిణీ కుర్వాణం అంటారు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తారు దేనికి ప్రదక్షిణం చేశారో అది పరమగౌరవనీయమైనది అని గుర్తు ప్రదక్షిణం అంటే చుట్టూ తిరిగినా కుడి ఉండాలి అలా కుడి చేతివైపే ఉంచుకుని తిరిగితే ప్రదక్షిణం చేశారంటారు అలా ప్రదక్షిణం చేశారంటే అది ఎంతో గౌరవనీయమైనది పరమ పూజనీయమైనది అని గుర్తు సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాడు అంటే ఆయన మేరు పర్వతానికి గౌరవం తీసుకొచ్చాడా లేదా బ్రహ్మగారు సృష్టిలో కుల పర్వతాలకి తెచ్చాడు సూర్యుడు మేరు పర్వతానికి తీసుకొచ్చాడు బ్రహ్మగారి సృష్టి ఎలా ఉంటుందో సూర్యుడి సృష్టి అలాగే ఉందా లేదా పర్వతాల విషయంలో అందుకని ఆయన బ్రహ్మలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు బ్రహ్మగారు తేజో ఆయన పద్మంలో ఇలా కూర్చున్నాడు అనుకోండి ఇటు నుంచి కాంతి ఇటు నుంచి కాంతి ఇటు నుంచి కాంతి వెనక నుండి కాంతి కాంతి పుంజ్యంలో ఉంటాడై బ్రహ్మసభ అంటారు అందులో ఎప్పుడు జ్ఞానులు కూర్చుని ఉంటారు సూర్యుడు ముందు నుంచి వెనక నుంచి పక్కల నుంచి అంతా తేజస్సుని కొడుతూ ఉంటాడు ఆయన దగ్గర మహాపురుషులైనటువంటి వారు జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు శిష్యులై నిలబెడతారు కాబట్టి బ్రహ్మగారు ఎలా ఉంటున్నాడో సూర్యుడు కూడా అలాగే ఉంటున్నాడా లేదా ఇది నేను ఇందాక చెప్పిన తత్వాన్ని పక్కన పెట్టండి బ్రహ్మగారి సృష్టిక్రమ ఎలా ఉంటుందో సూర్యభగవానుడి యొక్క విశేషం కూడా అలాగే ఉంటుంది అది ఏష బ్రహ్మాచ ఆయన బ్రహ్మేనా కాదా ఆయనే బ్రహ్మ బ్రహ్మాచ విష్ణుశ్చ ఆయనే విష్ణు శ్రీ మహావిష్ణువు ఎందు ఒక చమత్కారం ఉంటుంది విష్ణుమూర్తి యొక్క మూర్తి అన్నామనుకోండి వెంటనే మనకి సాధారణంగా స్ఫురణకు ఏది ఆయన ఇలా శేషపానుపు మీద పడుకుంటాడు వెంటనే పాదాల దగ్గర ఎవరు ఉంటారు లక్ష్మీదేవి లక్ష్మీ మహీతను తల్లి పాద సంవాహనం చేస్తుంటుంది ఎప్పుడు ఆవిడ యొక్క ఎర్రటి వేళ్ళు స్వామి నల్లటి పాదాల్ని ఒదుతుంటే అసలే ఎర్రటి వేళ్ళేమో అవి ఒత్తుకుని ఆ వేళ్ళ మధ్యలోంచి కాంతులు పైకొచ్చి ఆయన పాదముల మీద పడతాయి నల్లటి పాదముల మీద ఎర్రటి కాంతులు పడుతుంటే లక్ష్మీమహీతను రూప నిజానుభావ నీడాది దివ్యమహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగవు శ్రీవేంకటేశరణం శరణం ప్రపంచే అటువంటి నీ శ్రీపాదములను శరణ వేడుతున్నాం అంటే ఏమంటే ఆయన ఎప్పుడూ అలా భార్యని కాళ్ళ కట్టుని కూర్చోబెట్టుకుని ఎప్పుడు కాళ్ళు పట్టించుకుంటుంటాడా ఆయనకి కాళ్ళు నిప్పా లేకపోతే ఆయనకి స్త్రీల పట్ల మర్యాద లేదా భార్యని ఏం పక్కన కూర్చోబెట్టుకోకూడదా ఎప్పుడు ఎలా మూర్తి గీసినా ఆవిడ ఎలా కాళ్ళు లే పడుతూ కాళ్ళ దగ్గరే ఉండాలా అని అనుకోకండి ఆయన కాదు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది ఆవిడ ఆయనని అనువర్తిస్తుంది అది కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటే ర్త మనసిరిగి ప్రవర్తిస్తుంది నిత్యానపాయని ఆయనని విడిచి ఉండదు శ్రీరమ సీతగా వీర వైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగా వికూమున్నారయ భద్రశైల శిఖరక్రముగా చేతనోత్కుడైన విష్ణుడు బుధాచరీ కరుణాపయోనిధి ఆయన ఏ అవతారం తీసుకున్నా అమ్మవారు అవతారం తీసుకుని వెనకాతలే వస్తుంది ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది ఆయన కృష్ణుడిగా వస్తే అప్పుడు రుక్మిణిగా వస్తుంది అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి కృష్ణుని చూచి క్రీడ సల్పుచున్న అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోట క్రీడ సల్పుచున్న కృష్ణుడు చూసి పట్టణంబులోని ప్రజలుల సిల్లి ప్రీతి లొకచు ముక్తభీతులొచ్చు అంటారు పోతనగారు ఎప్పుడు ఆయనతో వస్తుంది కాబట్టి నిత్యానపాయని ఆయనని అనుగమిస్తుంది అనుసరిస్తుంది ఆయన ఆయన గౌరవాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటుంది మహాపతివ్రత అటువంటి తల్లి కాబట్టి ఆవిడ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు అంటే ఎవరు భర్తని అనుసరిస్తుందో ఆమె భర్త గుండెల్లోకి చేరుతుంది సుమా అందుకే ఈశానాం జగతో విష్ణో పరాం ప్రేయసీం తాంతి సంవర్ధిని పద్మాలిపల్లవయుం పద్మాసనస్తం శ్రీయం వాత్సల్యాం భగవతీం వందే జగన్మాతరం అంతేకాదు ఆవిడ మహాపతివ్రత కదా ఆవిడ లక్షణం ఉంటుంది నిద్రలేస్తే అన్నది నేనేదో లౌకికంగా వాడే మాట ఆవిడ ప్రతిరోజు ఇలా ప్రారంభం తిన్నగా వెళ్ళి మోకాళ్ళ మీద వంగి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు తన లలాటములకు తగిలేటట్టుగా నమస్కరిస్తుందిట ఆవిడ పెట్టుకున్నటువంటి గుండ్రని కస్తూరి బొట్టు స్వామి పాదముల మీద ముద్రగా పడుతుంది ఎక్కడ దొరుకుతుంది ఆధారం ఒకప్పుడు బ్రహ్మచారిగా వామనమూర్తిగా వచ్చారు విష్ణు వామనమూర్తిగా వస్తే బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామంటే వింధ్యామణి నీళ్లు పోస్తోంది బలిచక్రవర్తి ఇలా చూశాడు బలిచక్రవర్తి సంగతేమో కానీ పాతనగారికి కనపడి బలిదైంద్రకరీకృత జల ప్రక్షాళన వ్యాప్తి శ్రీధము కలితానమ్ర రమాలికాదము రత్నూపురము నానాన్ ఆ వామనమూర్తి ఇలా పాదాన్ని చాపితే ఆ పాదం మీద లక్ష్మీదేవి ఉదయాన్నే వంగి నమస్కరించినప్పుడు ఆవిడ యొక్క లలాటమనందు పెట్టుకున్న కస్తూరి బొట్టు యొక్క ముద్ర కనబడింది ఆమె అంతటి మహాపతివ్రత ఆయన పాద సంవాహనం చేస్తుండదు అది విష్ణువు లక్ష్మికి ఉండేటటువంటి అనుబంధం ఆ తత్వం అలా ఉంటుంది సూర్యనారాయణమూర్తి విష్ణు అని ఎలా చెప్పడం తెల్లవారింది మొట్టమొదటి ఆయన కాళ్ళు ఒత్తుతూ కనపడేది ఎవరు లక్ష్మి ఎలా కిరణం పడగానే పద్మం ఏం చేస్తుంటుంది విచ్చుకుంటుంది కిందకి కిరణం అంటే ఏమిటి కాళ్ళైనా కాదా పాదాలైనా కాదా పాదాలు పద్మానికి తగలగానే ఎందుకు విచ్చుకున్నాయమ్మోమా ఆయన వచ్చారు అయ్యా మీ మా ఇంట్లో మీ పాదం పెట్టండి అంటారు పాదం పెట్టండి అంటే ఏమిటి అక్కడెక్కడో కూర్చుని ఇక్కడి నుంచి పాదం పెడతాడనే మీరు రండి మా ఇంటికి అండి దాని అర్థం ఆయన కిరణములు తగిలే ఆయన పాదములు వచ్చాయి అంటే స్వామి వచ్చారు ఆవిడ తలుపులు తెరిచి చటుక్కునేం చేస్తుంది పద్మాలయా లక్ష్మీదేవి కాబట్టి ఆయన వస్తే ఆ ఏమిటి అంటుందా ఆ లోపలకు చిన్న లక్ష్మి ఆయన పాద సంవాహనం చేస్తుంది కాళ్ళు లక్ష్మీ చేత పాదములు ఒక్కబడేవాడు ఎవడు విష్ణువు పద్మములకు కిరణములు తగలగానే విచ్చుకుంటున్నాయంటే ఆ కిరణము పద్మంలోకి వెళ్ళినప్పుడు ఒత్తుతున్నది ఎవరు లక్ష్మి కాబట్టి ఆయన ఎవరు విష్ణువు ్రహ్మ చ విష్ణుశ్చ అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు లక్షణం ఉంది ఆయన కన్నా బరువైన లోకంలో ఎవరైనా ఉంటాడా సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో ఉన్నాయి కుప్పించి ఎగచిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నొర్వకనుదరంబులో ఉన్న జగముల వేగున జగతి కదుల అంటాడు భీష్మాచార్యుల వారు రథం మించి దూకితే ఆయన కడుపులో ఉన్నటువంటి జగ జగములన్నీ కూడా ఇలా ఊగే బాలకృష్ణుడికి రిశమస్కంధంలో బాల్యలీలల్లో ఏది మన్ను తిన్నా నోరు తెరు అంటే ఆ నోరు ఇలా తెరిచి చూపించేటప్పటికీ తెల్లబోయిందా లేదా యశోదాదేవి సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో కనబడ్డాయి ఇన్ని బ్రహ్మాండములు కడుపులో ఉన్నటువంటి వాడు ఎంత బరువుగా ఉంటాడు ఇంత బరువుగా ఉన్నటువంటి వాడిని ఎవరైనా ఎత్తుకుని మొయ్యాలనుకోండి మోసేటప్పుడు బరువునంతటిని ఏది ఉంచుకుంటుంది తొడలు ఉంచుకుంటాయి అందుకే తొడలు లావుగా ఉంటాయి తొడలకి బలం ఉందనుకోండి బరువు ఎత్తగలుగుతాడు గరుత్మంతుని యొక్క తొడలు ఎంత బలం ఉండాలి ఇటువంటి విష్ణువుని వహించి తీసుకెళ్లాలంటే తక్కువ దూరాలి ఆ పైగా ఏం అయ్యా ఏదో ఓ ఓ తీసుకెళ్తానండి అంటే కుదురుతుందా ఎక్కడ ఎవరు ఆర్తితో పిలుస్తారో వెళ్ళిపోవాలంటే ఉత్తరక్షణంలో అంత వేగంగా తీసుకెళ్ళాలి పూర్ణాయిలో మీరెక్కాక ఎక్కడెళ్ళగలండి బాబు ఇంత బరువు పట్టుకునడానికి ఉండదు ఆయన చమత్కారం ఏమిటంటే అంత బరువువైన వాడు గరుత్మంతుని అధిరోహించినప్పుడు తొడలకి నిప్పి పెట్టకుండా వెళ్ళడానికి భక్తుడు అనుద్రోహిస్తాడు గరుత్వంతుని తొడలైన నెప్పెట్టావు అంత హాయిగా తీసుకెళ్ళిపోతుంటాడు అయితే కీర్తి గరుత్వంతుడికి కట్టబెడతాడు నిజానికి ఆయన అంత సూర్యుడు సూర్యుడు అంత గొప్పవాడు అంత తేజోబింబం నక్షత్రముల కాంతుల్ని కూడా నిలవెలబోయేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు తారక అంటే కనుగుడ్డు కనుగుడ్డు అని కూడా ఒక అర్థం ఉంది తారక పెద్ద కాంతిని చూసినా వెలవెలబోతుంది సూర్యుడు లేకపోతే చూడలేదు తారకాలు వెలవెలబోతాయి ఆయన ప్రకాశిస్తే నక్షత్రాలు రాత్రి బ్రహ్మాండంగా కనబడతాయి సూర్యుడు వస్తే మిడుకు మిడుకు మికు బడుగా అధ్యాంగ కనబడే కనబడుతుంది అంత కాంతి కలిగిన వాడు అంత పెద్ద శరీరం ఉన్నవాడు అటువంటి వాడు విష్ణువు నిప్పి గరుత్మంతుడి తొడలకి ఖేదం కలగకుండా ఎలా పెడతాడో అలా అసలు తొడలేనటువంటి అరుణుడు సారథ్యం చేస్తుంటే పెడుతుంటాడు మరి ఇంత బరువున్నవాడిని రథం మీద కూర్చోబెట్టి సారథ్యం చేయడానికి ఎంత బలమైన తొడలున్నవాడు ఉండాలి కానీ అసలు తొడలేవు ఎందుకంటే గుడ్డు చినిమీచింది వినత చినిమీచినప్పుడు అధోభాగం లేని పిల్లవాడు పుట్టాడు శరీరం ఆ అరుణుడు ఆ అనూరుడు ఆయన ముందు కనబడతాడు కాబట్టి ఆకాశం ఎర్రబడుతుంది కాబట్టి తొడలు లేనటువంటి అనూరుడు సూర్యనారాయణ మూర్తిని వహిస్తున్నాడు తొడలోకి ఇబ్బంది లేకుండా గరుత్మంతుడు వహిస్తున్నాడు విష్ణువుతో సదృశ్యం ఉందా లేదా విష్ణువు లక్షణం ఉంది తలుచుకున్న ఉత్తర క్షణంలో ఐ ఒక ఐదు నిమిషాలు కూడా ఆలోచించాడు అలా పెరిగిపోయి వెళ్ళిపోతాడు అన్ని లోకాలు ఆక్రమించేస్తాడు రామణమూర్తి వృత్తాంతంలో ఇంతంత ఇవటుడు ఇంతి వరుగుతాని ఇంతి అభోవీధిపై అంతయి తోయదమండలగ్రమణ కల్లంతయి ప్రభానాశిపై అంతయి చంద్రుడకంతయి ధృవీపై అంతయి మహర్వాటిపై అంతై సత్య బ్రహ్మాండ అంత సంబద్ధి పెరిగిపోయాడా లేదా త్రివిక్రమావతారం కింద సూర్యుడు ఉదయించిన తర్వాత ఎంతసేపట్లో లోకాలన్నింటినీ ఆక్రమించేస్తాడు తన కిరణాలతో ఆక్రమించడంలో విష్ణువు ఎలా ఆక్రమిస్తారో సూర్యనారాయణమూర్తి అలాగే ఆక్రమిస్తారు కాబట్టి విష్ణువా కాదా ఏష బ్రహ్మా విష్ణుశ్చ శివ శివుడు అష్టమూర్తి తత్వంగా ఉంటాడు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభంశమౌ నిలోహార్నాథౌ ఇమాం సుపుమాం ఇలాభాతి చరాచరాత్మక విదం యస్యవ మూర్తం న్యించే వివృశతరస్మాత్ తస్మై శ్రీగురుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త అంటారు ఆయన ఎనిమిది మూర్తులుగా ఉంటాడు అందుకే పృథివీ ఆయనే జలమాయిని అగ్ని ఆయని వాయువాయిని ఆకాశమాయిని సూర్యుడాయిని చంద్రుడాయిని యజమాని ఆయని ఎనిమిది ఆయనగానే ఉంటాడు అష్టమూర్తి తత్వం అంటారు అందుకే కంచిలో పృథ్వీలింగం జుంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం కోణార్కలో సూర్యలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం సీతాకుండంలో చంద్రలింగం కాఠ్మండులో యజమాన లింగం ఎనిమిది అష్టమూర్తి తత్వంలో ఉంటాయి సూర్యుడు మొట్టమొదట నీటిని అంతటినీ సృష్టించాడే నీటిని తీసుకొచ్చి పోస్తున్నాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడా లేడా జంబుకేశ్వరంలో జలలింగ రూపంలో ఉన్నవాడు సూర్యుడైనా కాదా అప్పుడు అలాగే తన యొక్క కిరణము అన్నీ వ్యాపకత్వంతో ఇంత పెద్ద భూమిని నిర్ణయించినవాడు సూర్యభగవానుడే నీటి నుంచి పైకి తీసాడని మీతో చెప్పాను అయినప్పుడు ఈ పృథివీ స్వరూపం కాంచీలో ఉన్నటువంటి పృథ్వీలింగం ఏదుందో అది సూర్యుడైనా కాదా ఈ భూస్వరూపంగా కాబట్టి ఆయనే కాంచీలో ఉన్న పృథివీలింగం ఆయనే అగ్ని ఆయనే వేడి అందుకే అరుణాచలంలో అగ్నిలింగం ఆయని ఆయన ఆకాష్ అంటే అంతటా ప్రకాశిస్తాడు అంతటా నిండిపోయి ఉంటుంది ఆయన యొక్క తేజస్సు కాబట్టి చిదంబరంలో ఆకాశలింగం ఆయనే ఆయన యొక్క మనశుద్ధి వాయుతరంగములుగా తిరుగుతూ ఉంటుంది అని లోకములో నిలబెడతాడు వాయువుగా కాబట్టి శ్రీకాళహస్తిలో వాయులింగం అయి ఉన్నాడా ఇక ఆయన కాంతి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి సూర్యప్రకాశమే చంద్రుడిగా నడుస్తోంది కాబట్టి ఆ చంద్రుడు ఎవరో కాదు సూర్యుడే అయినప్పుడు ఆ చంద్రలింగం సీతాకుండంలో ఏదుందో అది అయ్యాడు సూర్యుడున్న సూర్యలింగం అయినప్పుడు కోణార్కలో సూర్యలింగం సూర్యుడైతే శివుడైనా అయ్యాడు ఇక ఒక యజమాని జీవితంలో ఎంతకాలం బ్రతికుండాలనేటటువంటిది ఆయుర్దాయ రూపంలో సూర్యాస్తమయ సూర్యా సూర్య ఉదయముల ఎందు నిర్ణయించి యజమానిగా అతిథులకు సత్కారం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి తేజస్సుని ఐశ్వర్యాన్ని బుద్ధిని ఇస్తున్నట్లు సూర్యనారాయణ మూర్తే కాబట్టి యజమాని అయిననా కాబట్టి ఎనిమిది మూర్తులుగా శివుడు ఉంటే ఎనిమిది మూర్తులుగా సూర్యుడు ఉంటున్నాడా ఉన్నప్పటికీ శివుడికి సూర్యుడికి బేధ ఉందా ఏమీ లేదు లేనప్పుడు ఏష బ్రహ్మ చె విష్ణుచ ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివు ఎక్కడ తేడా వస్తోంది అంత అద్భుతమైనటువంటి బింబం వాళ్ళందరినీ చూడడం అంత తేలిక కాదు ఇన్ని చూడాలనుకుంటున్నావా ఒక్కసారి నువ్వు ఈ ఎనిమిది లింగాల్ని చూసేద్దాం అనుకుంటున్నావా లక్ష్మీదేవి నారాయణమూర్తి కాళ్ళు పట్టడం చూద్దాం అనుకుంటున్నావా చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి చూద్దాం అనుకుంటున్నావా ఇన్ని విశేషాలు చూద్దాం అనుకుంటున్నావా ఏష అదిగో బింబం వంక చూడతాం ఆ బింబం వంక చూసి బింబానికి నమస్కారం చేయి చాలు ఈ అను ఇంతమంది యొక్క ఇన్ని విభూతులను ఇన్ని విశేషాలని చూసేశావు రామా ఇప్పుడు భావన చేస్తూ చూస్తే ఆ దృష్టాన్ని పొందేస్తాడు కాబట్టి ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివ స్కందకందుడు అంటే జారిపడినవాడు అని అర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భస్రావమైతే ఉత్పత్తి అయినవాడు కాబట్టి స్కందుడు అని ఒక పేరు కానీ మి అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అది స్కందుని యొక్క శక్తి ఎవరు తనకి మిత్రులుగా ఉంటారో ఎవరు తనకి మిత్రులుగా అన్న మాటకు ఎవరు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో అటువంటి వారు ఏ ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండా వెంటనే అటువంటి వారిని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి వాడెవరో ఆయన సుబ్రహ్మణ్యుడు అందుకే అసలు పలశ్రుతి చెప్పడం అలవాటు లేనటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామాయణం బాలకాండలో స్కందోత్పత్తి చెప్తే ఇది భక్తితో చదివినటువంటి వారు ఎవరున్నారో వారందరూ కూడా స్కంద సాలోక్యతాం ప్రజెత్తన్నారు వారు స్కందలోకాన్ని చేరుతున్నారు అన్నారు శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చేసి ఆఖరణ కోరుకున్నారు నా ఊపిరి ఆగిపోయేటప్పుడు ప్రాణోక్రమణం అవుతున్నప్పుడు బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపము నా హృదయమునందు ప్రకాశించుగాక నేను సుబ్రహ్మణ్య లోకమును చేరిదనుగాక అని అడిగారు సుబ్రహ్మణ్యుడు శివ కేశవ అభేదతత్వానికి ప్రతీక ఎందుకంటే ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది మురుగన్ మరుమగన్ అంటారు మురుగన్ అంటే అందగాడు మరుమగన్ అంటే అల్లుడు అందగాడు మా అల్లుడు అని శివుడు మహా అందగాడు అమ్మవారు అంతకన్నా సౌందర్య కని అటువంటి శివ శివాల యొక్క తేజో సంభూతుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు విష్ణువు యొక్క కుమార్తె అయినటువంటి శ్రీవల్లిని పరిణయం కాబట్టి విష్ణువుకి మేనల్లుడు అల్లుడయ్యాడు మురుగన్ మరుమగన్ అందమైన మేనల్లుడే నా అల్లుడు అని ద్రవిడ దేశంలో ఇప్పటికీ చెప్పుకుంటారు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేసి పూజ చేసినంత మాత్రం చేత అటు పరమశివుడు ఇటు పార్వతీదేవి అటు విష్ణువు ఇటు లక్ష్మీదేవి అందరూ కూడా ప్రీతి చెందుతారు ఆయన ఆయనకేమీ అక్కర్లేదు ఆయనకి ధర్మం ఎవరు పట్టుకున్నారో వారి ఎడల ప్రీతి అందుకే చూడండి గురుస్వరూపంగా ఆయన యొక్క ఆ ప్రధానమైనటువంటి ఆరు క్షేత్రాల్లో గోచీ పెట్టుకొని చేతిలో కమండలాన్ని పట్టుకొని కర్ర పట్టుకొని నిలబడి ఉంటాడు అంటే ఆయనకి ఎప్పుడు జ్ఞానం జ్ఞానం జ్ఞానం ధర్మం ఇవే కావాలి అందుకే ఆయన దేవసేనకి ఆధ్యక్షం వహిస్తాడు దేవసేన అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకండి ఇక్కడే మంచి గుణములు ఏ ఉన్నాయో వాటిని రక్షించి అసుర గుణములను పడగొడతాడు రెండు ఉంటాయి ఓ చెడ్డబుద్ధి ఉంటుంది ఓ మంచి బుద్ధి ఉంటుంది ఆ సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే చెడ్డబుద్ధిని పారద్రోలుతాడు మంచి బుద్ధిని నిలబెడతాడు సూర్యోపాసన చేసినటువంటి వారికి చెడు బుద్ధులు పోతాయి మంచి బుద్ధులు నిలబడతాయి మంచి బుద్ధులు ఉద్దీపనం అయినటువంటి కారణం చేత ధర్మ మార్గంలో ముందుకి ప్రయాణం చేసి వాళ్ళు పొందవలసినటువంటి స్థితిని పొందుతారు కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు తత్వత ఏది చేస్తాడో అదే సూర్యనారాయణ మూర్తి కూడా చేస్తున్నాడు కాబట్టి ఆయనే సుబ్రహ్మణ్యుడు స్కంభ అంతేకాదు ఆయన అమిత్రాణాం భయకరు ధర్మవ్యతిరేకులైన వారికి పరమభయంకరమైనటువంటి స్వరూపంతో కనపడతాడు సుబ్రహ్మణ్యుడు రాక్షస సేన మీద యుద్ధానికి కడితే కౌంచ పర్వతాన్ని భేదించాడు తారకాసుల సంహారం చేశాడు రాక్షసుల యొక్క ప్రాభావాన్ని తగ్గించి దేవతా సైన్యములకు సంతోషాన్ని చేకూర్చాడు ఆయన ఎలా అయితే రాక్షస సంహారం చేస్తాడో అలాగే అసురుగుణములను మనలో ఉన్నటువంటి చెడు బుద్ధులను పోగొడతాడు సూర్యుడిని ఉపాసన చేస్తే రోజు సూర్యుడికి నమస్కారం చెయ్యడం అలవాటు అయిందనుకోండి ఆసురి ప్రవృత్తి పోతుంది ఎలా పోతుందండి అని అడక్కండి నేను ఒక్కటి చెప్తాను మీరు జాగ్రత్తగా వింటే పట్టుకుంటారు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి వాడు ఉన్నాడు అని నమ్మడమేనా ముందు వాడు ఉన్నాడు మీకు నాకు మీరంటే చాలా భక్తి అనుకోండి మీరంటే మీ అందరూ కూడా ఒక్కరుగో భావన చేసుకోండి మీరంటే చాలా భక్తి మీరు నా ఎదురుగుండా కూర్చున్నారు అలాగా నేను మీ ఎదురుగుండా కూర్చున్నాను మీరు నా ఎదురుగుండా కూర్చుని ఉండగా ఒకవేళ నాలో ఏదైనా పొరపాటు ఆలోచన వచ్చినా నేను ఒక తప్పుడు పని చేయగలను మీ ఎదురుగుండా చేయలేను అయ్యి బాబుయ్ ఆయన ఉన్నారు ఆయన ఎదురు మా గురువుగారే కూర్చున్నారు అనుకోండి ఉదాహరణగా మా గురువుగారు అలా కూర్చున్నారు నేను ఆయన ఎదురుకుండా ఓ తప్పుడు పని నేను చేయగలను చేయలేను అయ్యి బాబాయ్ గురువుగారు ఉన్నారు అసలు తప్పుడు ఆలోచన రాదు గురువుగారు ఉన్నారు కాబట్టి ఆలోచనలు పుందిగ్గా ఉంటాయి వాడు ఉన్నాడు అన్నది నమ్మితే అది లోపల నిజంగా సత్యంగా నిలబడితే అది భక్తి పొద్దున్న స్నానం చేసి తువ్వాలు కట్టుకోవడానికి తువ్వాలు కట్టుకొని అగరత్తు తిప్పడానికి అయితే నేను దాని జోలికి రాలేను వాడు ఉన్నాడని నమ్మగలిగితే అది భక్తి ఏష ఇవన్నీ వాడిలో ఉన్నాయి వాడు ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడూ ఉన్నాడు పగలు ఉన్నాడు రాత్రి చంద్రబింబంగా ఉన్నాడు వాడు చూడండి ఎప్పుడైనా ఉందా ఎప్పుడూ వాడి సమక్షంలోనే ఉన్నావు వాడు ఉన్నాడన్నది నమ్మకమైతే వాడున్నాడన్నది నిజమైతే వాడున్న వాడున్నాడన్నది నువ్వు నమ్మినదైతే తప్పు ఎలా చేస్తావు ఆయన ఎదురుగుండా చేయన నేను ఆయన చూస్తుండగా ఒక్క నాటికి చేత అంటే ఆయన చూస్తున్నాడు మహానుభావుడు అందుకే కర్మసాక్షి లోకంలో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడని నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోయారు పెద్దలు నిజంగా కూడా మీకు నేను పరమ సత్యం చెప్తున్నా పెద్దలైన వారు ఆ భక్తి కలిగినటువంటి వారు ఒక్కసారి ఆయనను ఉద్దేశించి ఒక్క మాట చెప్తే ఆయన అలా వశవర్తి అయి అనుగ్రహిస్తాడు కూడా ఎన్నో సందర్భాల్లో నిరూపణమైంది అంతటి మహానుభావం అయినప్పుడు చెడ్డగుణములు పోవాలి అంటే ఎలా పోతాయి నాకు చెప్పండి అసలు నేను భగవద్గీత పుస్తకాలు వంద తెచ్చి ఇక్కడ టేబుల్ నిండా పెట్టేసిన నేను లంచం తీసుకోకుండా భగవద్గీత చేయి పట్టుకోగలదా రామాయణం పట్టుకోగలదా పట్టుకోలేదు కానీ ఎవడు నా లెక్క కడుతున్నాడో ఎవడు నేనేం చేస్తున్నానో చూస్తున్నాడో వాడు దీన్ని అడుగుతాడు తర్వాత ఇందులో ఎన్నాళ్ళు ఉంటాను మహా అయితే ఇంకో పాతికేళ్ళు ఉంటానంతే తర్వాత అయినా వదిలిపెట్టాలా అప్పుడు నువ్వేం చేసావో నాకు తెలియదా సాయంకాల ప్రవచనమునూ నువ్వేం చేశావు నేను చూడలేదా అని అడిగాడు అనుకోండి వాడు నేనేం చేయాలి ఏం చెప్పాలి తెలియనివాడు చేస్తే ఒకెత్తు చెప్పి నువ్వేం చేసావురా చెప్పడం ఎందుకు నువ్వు చేయడం ఎందుకురా ఎవరో చూడలేదు అనుకుంటున్నావా అని అడగడా అడిగినప్పుడు నేనేం చెప్పను నాకెందుకు వచ్చిన గొడవ ఆయన అనుగ్రహం ఉంటే నాకు చాలు ఇవన్నీ నన్ను రక్షించవు అది రక్షిస్తుంది ఇప్పుడు నాకు చెప్పండి ఏ కారణం చేత చెడుగుడమలు తొలగుతాయి వాడు ఉన్నాడన్న భావన తొలగిస్తుంది వాడు ఉన్నాడని నమ్ముతున్నావు వాడికి నమస్కారమూ పెడుతున్నావు వాడెదురుగుండానే చేయకూడదు పనులన్నీ చేస్తున్నావు అప్పుడు నువ్వు ఉన్నాడని అన్నావా లేడని అన్నావా వాడు లేడని చెప్పి తప్పు చేసేసిన వాడు ఉన్నాడని తప్పు చేసిన వాడికన్నా కోటి రెట్లు మంచివాడు వాడు లేడన్నాడు వాడు వాడు లేడు ఈశ్వరుడు లేడన్నాడు వాడు ఈశ్వరుడు లేడంటున్నాడు లేడన్నాడు కాబట్టి తప్పు చేసాడు కనీసం ఆయనలో చిత్తశుద్ధి ఉంది ఏమిటంటే లేడన్నాడు లేడని నమ్మి బతుకుతున్నాడు నువ్వు ఉన్నాడంటున్నావు ఉన్నాడన్నవాడివి మరి ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఉన్నాడన్నట్టు నువ్వు బ్రతకట్లేదుగా తప్పెవరిది వాడిదే నీదే నాదే ఎక్కువ కాబట్టి నీ చేయను తప్పది అలా బ్రతకూడదు అనుకున్నాను అనుకోండి ఇప్పుడు రాక్షస గుణములు తగ్గడం సాధ్యమవుతుందా అవదా నాకు చెప్పండి ఏషా గుళ్ళో ఉన్నాడండి అంటే ఏమోనండి బొమ్మండి చెక్కించారండి తీసుకొచ్చారండి ప్రతిష్ట అన్నారండి చైతన్యం ఉందో లేదో నాకేం తెలుసండి నా ఎదురుగుళ్ళో పండు తినలేదండి అంటారు ఉదయిస్తోంది కదులుతోంది తేజస్విస్తోంది బుద్ధిని చైతన్యం పరిస్తోంది ఇన్ని ఉపకారాలు చేస్తోంది మొక్కలు బతుకుతున్నాయి ఆ చైతన్యము ప్రస్ఫుటంగా కనపడుతుండగా ఆ బింబము నందు దైవత్వం నువ్వు చూడగలిగితే నీయందున్న రాక్షసగుణములు పరిమారిపోతాయి నువ్వే ధరించుకోవడవు ఇంతకన్నా ఉపకారం ఏం కావాలి అది మౌఖ్యము కాదు లోకమునకు మహోపకారం కొన్ని లక్షల పోలీస్ స్టేషన్లు పెట్టి సాధించలేని ధర్మాన్ని నేరాల్ని అదుపు చేయడాన్ని ఒక్క సూర్యుడున్నాడన్న నమ్మకం ద్వారా లోకమంతా శాంతియుతంగా ఉండేటట్టు సాధించవచ్చు అయినప్పుడు ఆయన ఆసురీ గుణములను పోబడుతున్నాడు కాబట్టి అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర వాడు ఉన్నాడని నమ్మిన వాడిని వాడు రక్షించాడు అనడానికి ఎన్నో ప్రమాణములు లోకంలో కనబడుతున్నాయి మల్లంపల్లి శర్భేశ్వర శర్మగారు అనే మహాభక్తుడు వారు నాతో ఒకసారి చెప్పారు అన్ని కాకినాడలో వారు మా ఇంటికి వచ్చారు మా అదృష్టం వచ్చినప్పుడు వారు నాతో మాట అన్నారు ఏమయ్య ఒకసారి మండుటెండలో పెడుతున్నానయా మండిపోయింది తలకా ఎంతను వెంటనే సూర్యుడి వంక చూసి ఒక మాట చెప్పా స్వామి నిన్ను నమ్మిన వాళ్ళని కూడా నువ్వు బాధ పెడితే రాక్షస బుద్ధి అంటారు నేను నిన్ను నమ్మి బతుకుతున్న ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగాను సంస్కృతంలో శ్లోకం చేశారాయని అని ఒక శ్లోకంలో స్వామిని అడిగాను అడిగి పది అడుగులేశాను అంతే చల్లబడిపోయాను నేను ఇల్లు చేరే వరకు చల్లబడిందయా నేను నమ్మిన స్వామి నన్ను కాపాడాయా అన్నారాయణ నమ్మిన వాళ్ళు నువ్వైతే కాపాడడానికి ఈశ్వరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి స్కంధ ఆయనే ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి అక్కడికి ఆ పాదం పూర్తవుతుంది కదా ప్రజాపతి అంటే అన్ని ప్రాణుల యొక్క తండ్రి ప్రత్యేకించి మనందరికీ తండ్రి ఎలా అంటే మానవ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మనువు యొక్క సంతానం మనందరం ప్రజాపతి మనువు ఆ ప్రజాపతి అయినటువంటి మనువు యొక్క సంతానం కాబట్టి మర్చ్యలోకంలో పుడతాం కాబట్టి మనువు సంతానంగా మనం ఒక విశేషమైనటువంటి అదృష్టాన్ని పొందాం కాబట్టి మానవుల ముందు కాబట్టి మనందరికీ తండ్రి ఎవరు అంటే ప్రజాపతి ఆ ప్రజాపతి ఎవరో అందుకే క్రమం చెప్పినప్పుడు అవ్యక్తము బ్రహ్మ బ్రహ్మకు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపుడికి సూర్యుడు సూర్యుడికి మనువు అయినప్పుడు సూర్యుడి కొడుకు మనువు మనువుకి మనమందరం సంతానం అయితే మనకి తాతెవరు సూర్యుడే మన తండ్రి అయిన మనువునే సృష్టించిన వాడై కాబట్టి ఆయన ప్రజాపతి అయ్యాడా లేదా ఇప్పుడు అందుకని ప్రజాపతి ఆయన మనువుకి మనల్ని సంతానం చేసి మనకిచ్చిన గొప్పతనం ఏమిటి అంటే నరుడికి ఒక విశేషం ఉంది సమస్త భూతములలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విభూతులు ఏ ఉంటాయో అటువంటి విభూతులనన్నిటినీ కూడా తనవిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యుడికి ఉంది మానవుడి ఉంది ఉదాహరణకి ఒక ఏనుక్కి దంతం ఉంటుంది అది దానికి అందం ఏనుక్కి దంతం నవలడానికి పనికిరాదు అందంగా ఉంటుంది కానీ మనుష్యుడేం చేస్తాడు ఆ ఏనుగుని పట్టి దంతం కోసి తీసుకొచ్చి బొమ్మ చేసి ఇంట్లో పెట్టుకుంటాడు ఏనుగు దంతాన్ని వీడు వాడుకుంటున్నాడు ఒక గాడిద బరువు మోస్తుంది వీడు ఉతుక్కున్న బట్టలన్నీ తీసుకెళ్ళి గాడిద మీద వేసి బరువు మోగించుకుంటాడు గుర్రం డెక్క చీలి ఉండదు కాబట్టి వేగంగా పర్వతాలు కూడా ఎక్కుతుంది దాని వీపు మీద ఎక్కి కూర్చొని పర్వతాలు ఎక్కుతున్నాడు నీటిలో చాపే ఈదగలదు వీడు పడవెక్కి నీటిలో వెళ్ళిపోతున్నాడు పక్షి మాత్రమే ఆకాశంలో ఎగ ఎగరగలదు వీడు విమానం ఎక్కి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు ఒక నెమలి పించం విప్పి ఆడుతుంది ఆ నెమలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అంటే ఇప్పుడు అలా పట్టుకొచ్చి పెట్టుకోకూడదు పోని అడవిలో నెమలి పింఛం విప్పి ఆడుతుండగా వీడు వెళ్ళి చూసి ఆనందించి అవసరమైతే నాలుగు నెమలీకలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు అసలు ఒక ఆవు ఉంది ఆవు పాలు పట్టుకెళ్ళి శివలింగానికో విష్ణు భగవానుడికో అభిషేకం చేసి ఉన్నత లోకాలు పుణ్యాన్ని పొందుతున్నాడు ఆ ఆవు పాలు తాగి బలం పొందుతున్నాడు లోకంలో ఏ ప్రాణి ఎందు ఏ దివ్యమైన విభూతి ఉన్నా అది తనబుద్ధరణ మనకు ఆడుకుంటున్నాడు చామరింపృగానికో లక్షణం ఉంది లోకంలో దేని వెంట్రుకలైన దూష్యం వెంట్రుకొచ్చిందనుకోండి వదిలేయాలన్నాడు భోజనం చేస్తుంటే వెంట్రుకొచ్చిందనుకోండి ఉత్తర పోషణ పట్టమన్నాడు కానీ చామరీ మృగంతోకకున్నటువంటి వెంట్రుకలు పరమ పవిత్రం వాటిని కూర్చుకట్టి ఈశ్వరుడికి చామరం వేస్తాడు వేస్తే ఆయన కూడా అలసిపోతాడు ఆ ఉపచారాలు తీసుకుని ఆ మనం జరిగేటటువంటి ఆ మంత్రభాగము ఆ ధ్వనులు ఆ శబ్దాలు ఒకవేళ స్వరం తప్పితే ఆయనకి ఖేదంగా ఉంటుంది వీటన్నిటి వల్ల ఆయన కొంచెం ఇబ్బంది పెడతాడు అగరత్ ఒకటి వెలిగించేవాడు ఎవరు ఉంటాడు కట్టా కట్టా వెలిగించి అక్కడ పెడతారు ఆయనకి ఎంత ఖేదంగా ఉంటుంది వెలిగించి వీడు వచ్చేస్తాడు ఆయన ఆ పొగలు కూర్చోవద్దు ఇంత కర్పూరం ఇంత పెద్ద దాంట్లో పెట్టి ఇలా పరిచేసి వెలిగించేసి అదే పనిగా తిప్పేస్తు ఉంటే ఆయనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి కావాలి అయినప్పుడు ఆయనకి ఆ ఇబ్బంది తీరడానికి ఏం చేస్తారంటే ఆఖరణ చామరం వేస్తారు ఆ చామరం వేస్తే ఆయన సంతోషపడతారు చామరీ మృగం వెంట్రుకలకి ఇటువంటి శక్తి ఉందని తెలుసుకొని దాని వెంట్రుకలను పీకి తీసుకొచ్చి కుచ్చు కట్టి భగవంతుడికి సేవ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నది ఎవడు మనుష్యుడేనా అయినప్పుడు మనువు యొక్క సంతానంగా మనం ఇంత గొప్ప శక్తిని ఒకదాన్ని పొందున్నామా లేదా దీనికి కారణం మనం మనువు సంతానం అవడం అటువంటి ప్రజాపతి ఎవరు మనకి శక్తిని ఇచ్చినవాడు ఆయనే కాబట్టి ఈశ్వర నీకో నమస్కారం ప్రజాపతి అక్కడికి ఆ పాదం పూర్తయింది ఏష బ్రహ్మా విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి కాబట్టి ఆదిత్య హృదయం అయిపోయింది అనుకోండి అయితే పరమభక్తితో గురువుగారు చెప్తున్నారనేటటువంటి బుద్ధితో యుద్ధభూమిలో విన్నాడు రామచంద్రమూర్తి దీని కదూ రాముడు యుద్ధభూమిలో ఉండగా గురువుగారు చెప్తున్నప్పుడు పరాకుగా వినలేదు పూజయస్వైవమేకాగ్రో దేవదేవం జగత్పతి ఏకాగ్రబుద్ధితో విన్నాడు ఒక్కసారి విన్నాడు గ్రహించాడు ఒక్కసారి విన్నాడు గ్రహించాడన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన అంత యుద్ధ భూమిలో ఉన్న గురువుగారు చెప్తున్నప్పుడు మాత్రం అబ్బాయి ఇప్పుడు వచ్చి చెప్తున్నారని పరాకు వినలేదు వినకుండా ఎంతో భక్తితో ఎంతో ప్రపత్తితో విన్నాడు దాన్ని విని త్రిరాచమర్భూత్వాధనురాయవీర్యవాన్ ఆచమనం చేశాడు ఆచమనం ఎందుకు చేయాలి అంటే శౌచమును పొందాలి ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెయ్యాలి అంటే ఆచమనం చెయ్యాలి ఆచమనం చేస్తే స్నానం చేయడంతో సమానం అన్ని వేళలా స్నానం చేయడానికి అవకాశం ఉండదు అలా అవకాశం లేకపోతే విభూతి చల్లుకుంటారు లేకపోతే గోవిందనామని చెప్తారు అథవా ఓ మంచి పని చేస్తున్నారు అనుకోండి మొదటి నుంచి అక్కడ లేకపోతే ఓసారి ఆచమనం చేసి మొదలుపెట్టారు ఆచమనం చేస్తే శౌచం కలుగుతుంది బాహ్య అభ్యంతర శౌచ్యం నిజానికి స్నానం చేసి ఆచమనం చేయాలి స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఆచమనం అప్పుడు చేస్తే చాలు అప్పుడు బాహ్యాభ్యంతర సౌచ్యం కలుగుతుంది రాముడు ధర్మవేత్త మహానుభావుడు యజుర్వేద వినీతశ్చా ధనుర్వేదీషు వేదాంగీ చ నిష్ఠిత అంటారు హనుమ ఎట్ ఆరాధన ఆయనకి బాగా తెలుసు వేదం అందుకే ఆయన వెంటనే మూడు మాటలు ఆచమనం చేశాడు ఎన్ని మాటలు చదివాడు అంటే ఇది చదివినప్పుడు మాత్రం మూడు మాటలు చదివాడు అంటే దాని అర్థమేమిటి మీకు ఏదైనా చాలా సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే కాంతారేషు భయేషు చ భయానికి పర్యాయ అరణ్యం ఎందుకో తెలుసా అరణ్యంలో దారి తెలియదు మీరు ఎటు వెళ్ళండి ఒక దారిలాగే ఉంటుంది అలా వెళ్ళిపోయారనుకో అంటే అదే దారిలో ఉంటుంది ఇటు దారిలో ఉంటుంది ఇటు దారిలో ఉంటుంది ఆఖరికి అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు అందుకే రామాయణంలో రాముడు మంచినీళ్ళు తేవడానికి లక్ష్మణస్వామి వెళ్తుంటే జాగ్రత్త చెప్తాడు మన దగ్గర ఉన్న పంచెల్లో పాతవైపోయినవి కొన్ని తీసి ముక్కలు చేసి నువ్వు వెళ్లే ముందు చెట్ల మీద ఒక్కొక్క చెట్టు ఎక్కి మధ్య మధ్యలో చెట్టు మీద ఆ బట్ట పీలికలు కట్టుకుంటూ వెళ్ళంటే దారి మర్చిపోయారు అనుకోండి అప్పుడు ఏదో పెద్ద చెట్టు ఎక్కి చూస్తారు ఈ గుడ్డ పీలికలు ఆ జెండాల్లో ఎటెగురుతున్నాయో అటు వచ్చారని చెప్పి మళ్ళీ అటు నుంచి కుటీరిని దగ్గరికి వచ్చేస్తారు లేకపోతే రాముడు ఓవైపు లక్ష్మణుడు ఓవైపు వెళ్ళిపోరు అరణ్యం దారి తప్పిపోతారు దారి తప్పిపోవడం అంటే భయమే అది కాంతారేషు అన్న మాటకి అర్థం ఏంటంటే దాని తప్పి నువ్వు భయానికి లోనైపోతే మళ్ళీ నిర్ధారిస్తున్నారు భయేషుచా నువ్వు ఎప్పుడైనా అంత భయానికి లోనైపోతే నీకు వెంటనే పరబ్రహ్మము యొక్క అనుగ్రహము కలగాలంటే మూడు మాటలు చెప్పచ్చు ఒకవేళ అలా కాదు రోజు నేను ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరిస్తాను అని అలా అనుకుంటే ఒక్కసారి నువ్వు కీర్తయన్ పురుషక్క చిన్నావసీతరాఘవ కీర్తయన్ అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ మనస్సు నిలబడాలి అందుకు దాని విశేషాలు వినడం దాని విశేషం వినడం ఎందుకంటే ఇదన్ని ఇవన్నీ విన్న తర్వాత మీకు రేపు తెల్లవారింది అనుకోండి మురే ఆయన చెప్పాడు రా మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాడట కుల పర్వతాలకి బ్రహ్మగారు గౌరవం ఇచ్చేట ఈయన బ్రహ్మలాగే మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తున్నాడు ఆయన కాళ్ళు లక్ష్మీదేవి పడుతుంది ఇప్పుడు పద్మాల్లోకి కిరణాలు ఇడితే లక్ష్మి ఆయన కాళ్ళు పడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు మంగళప్రదుడు ఆయన వలననే లోకాలు పుడుతున్నాయి అబ్బా ఏ విబింబం అని దాని వంక చూస్తూ తాదాత్మ్యతతో మీరు చదువుతున్నారనుకోండి అలా ఆదిత్య హృదయం అంతా చదువుతున్నప్పుడు ఒక్కొక్క నామము యొక్క వైశిష్ట్యము చేత లోపల మనసు పరవశించి పొంగులు వారుతుండగా సూర్యబింబం వంక ఒక్కసారైనా చదివినవాడు ఎవరున్నాడో వాడికి ఆ సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన కటాక్షము లభిస్తోంది కాబట్టి మనసు అక్కడ ఉంచి చదువు యాంత్రికంగా చదవవద్దు యాంత్రికంగా చదివినా కొంత ఫలితమే కానీ మనసుని చేర్చడానికి మార్గం బింబం నీకు ఎదురుగుండానే ఉంది రోజూ ప్రాతకాలంలో నిలబడక్కర్లేదు ఎందుకంటే అన్ని వేళలా బాల కప్రే తధుమస్య అని బాలబింబం ముందు రోజు నిలబడకూడదు ఆరోగ్యకారకం కాదు కానీ ఒకసారి చూడు ఇక్కడ భావన చే భావన చేస్తూ చక్కగా నువ్వు పోయి హృదయాన్ని చదువు చదివా అది ఉత్తర క్షణంలో నిన్ను కాపాడుతుంది అందులో ఈ కాపనమ్మకం పెట్టి ఇంకా అందులో అపనమ్మకం ప్రశ్న లేనే లేదు కాపాడి తీరుతూ కాబట్టి ఇప్పుడు ఇది విన్నాడైనా పరమ సంతోషం పొందాడు ఏ తత్త్రిగుణితం జప్ యుద్ధేషు విజీష్యసి ఎప్పుడైతే మూడు మాటలు చదివాడో అప్పటి ఏమనుకున్నాడు అమ్మ బాబోయి రావణాసురుడు మళ్ళీ వచ్చేసాడు మళ్ళీ రథంలో కూర్చున్నాడు ఎప్పటికీ యుద్ధం అవుతుంది ఏ అస్త్ర వేస్తే నిగ్రహిస్తున్నాడు ఇలా ఎంతకాలం యుద్ధం చెయ్యాలి ఎప్పటికీ సంహరింపబడతాడు అని చింతకి లోనైనటువంటి రామచంద్రమూర్తి పరమ సంతోషాన్ని పొందాడు ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలి ఒకటి రాముడు పరమ ధార్మికుడైనటువంటి నరుడు కనుక గురువు మీద అంత భక్తి ఉన్నవాడు కనుక గురువు ఒకసారి చెప్తే పట్టేసుకున్నాడు ఆయన యోగ్యత అటువంటిది ఆయన గొప్పతనం అటువంటిది వెంటనే చింత వదిలిపెట్టాడు వదలిపెట్టి మూడు మార్లు చదివాడు అంతే అయిపోయాడు రావణాసుడు చచ్చిపోయాడు అనుకున్నాడు అంటే ఇప్పుడు ధైర్యం వచ్చేసింది ఎప్పుడైతే మనలోకి మొట్టమొదట విశ్వాసం వచ్చిందో నో ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటారు చూడండి ఎస్ ఐఎమ్ రెడీ అంటారు ఆ కాన్ఫిడెన్స్ ఆ విశ్వాసం వచ్చిందో ఎస్ జగత్తు ముందు మోకరి నువ్వే ఉణుకుతూ గజగజలాడుతూ తడబడుతుంటే జగత్తు ముందు నువ్వు మోకరింది ఎప్పుడైతే నువ్వు నిలబడి తలెత్తగలిగావో ఏ శక్తిని ఎందుకు ప్రవేశించి నీకు ఆ అతిశయాన్ని ఆ సంతోషాన్ని ఆ విశ్వాసాన్ని ఆ చింతారహిత స్థితిని కల్పించిందో అప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి వెంటనే ఆయన పరమ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అగస్త్య మహర్షి ఏం చేశాడు ఆయన వెంటనే ఎలా వచ్చాడో అలాగే ఏ బుక్ తదాగ్యో జగామచ యథాగతం యథాగతం ఎలా వచ్చాడో అలా జగామచ విడిపోయాడు అంటే వచ్చినప్పుడు ఉపకారం కోసం వచ్చాడు వెళ్ళిపోతున్నప్పుడు అయిపోయింది ఉపకారం వెళ్ళిపోయాడు మరి ఉండడా ఉండడు నేను ఇది చెప్పాను అంటే ఆ పని అయిపోయినట్టే ఇక అడ్డు లేదు ఆ విశ్వాసం చెప్పేవాడికి లేకపోతే ఇక వినేవాడికి అక్కడి నుంచి వస్తుంది ఇంకా రావణాసురుడు చచ్చిపోవడం చూడడం ఏమిటి ఎప్పుడూ ఆదిత్య హృదయం ఇచ్చానో అప్పుడేవాడు చచ్చిపోయాడు వెళ్ళిపోయాడతే మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడ్డానికి ఆయన లేడు అంటే అది గురువు యొక్క విశ్వాసం అది శిష్యుడి యొక్క మర్యాద గౌరవం వినయం ఇప్పుడు పుచ్చుకున్నాడు పుచ్చుకుని ఆదిత్య హృదయాన్ని మూడు మాటలు చదివి బయటికి వచ్చి నిలబడ్డాడు నిలబడి ఇలా చూశాడు సూర్యబింబం అంతా కనబడ్డాడు స్వామి ఏషా అక్కడేగా ఉంటాడు కనబడ్డాడు కనబడి అధరవర అధరవివరీ రామం ముదితమహ్యమాన నిశపతి సంక్షయం విధిత్వా సురగణమధ్జగతో వచస్త్వ రీతి సురగణమధ్జగతో దేవతల మధ్యలో ఆయన ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు ఇది ఈ రకంగా వచస్త్వా అన్నాడు ఏమని అంటే త్వరపడు తొందరబడు తొందరపడు అన్నాడు అంటే ఇక ఆలస్యం అక్కర్లేదు లే రథం ఎక్కువ పడిపోయాడు అన్నాడు ఎక్కువ ఏంటండి త్వరపడు అన్నాడు అయిపోయిందంతే ప్రయోజనాన్ని సాధించేసేవాడు అంతే రాముడు పరమ సంతోషాన్ని పొందాడు రథం ఎక్కాడు చెప్పాలా ఏమైందో రావణ సంహారం అయిపోయి లోకములన్నీ శాంతి పొందాయి ఆయనకి యుద్ధరంగంలో ఉపదేశం చేశాడు మనం యుద్ధరంగంలోనే ఉన్నాం ఎందుకని రాక్షస శక్తులు దైవీ శక్తుల మధ్య నలుగుతున్నాం సమాజంలో పాపపుణ్యముల మధ్య నలుగుతున్నాం ధర్మాధర్మముల మధ్య నలుగుతున్నాం ఇంత నలుగుడులో ఇవాళ ఓ సంతోషం వస్తే తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఓ దాని గురించి ఉద్వేగం వస్తోంది ఇన్నిటి మధ్యలో ఉంచుకోవడానికి ఒక గొప్ప సాధనాన్ని రామాయణాన్ని ఆలంబంగా లోకానికి అందిస్తున్నానని వాల్మీకి మహర్షి మనకిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్ర రూపమైన మంత్రమే మంత్రరూపమైన స్తోత్రమే స్తోత్ర రాజమే ఆదిత్య హృదయము కాబట్టి అంతా విన్నాక చదివితే ఎంత ఫలితమో కొంత విని అంత అంత నమ్మకాన్ని పొంది చదివినా అంతే ఫలితం ఎవరికి అంతా చెప్పాలి అంతా చెప్తే తప్ప విశ్వాసం కలగదండి అన్న వాళ్ళకి అంతా చెప్పాలి ఒక్క మాట చెప్తే చాలండి నమ్మకం కలుగుతుంది అన్న వాళ్ళకి తొమ్మిది శ్లోకాలు చెప్పడం కూడా ఎక్కువ కదూ కాబట్టి శిష్యుడు ఆ స్థాయిని పొందాడు అన్న తర్వాత విన్నవాళ్ళకి ఆ నమ్మకం ఉంది అన్న తర్వాత ఇంకా చెప్పవలసిన అవసరమేముంది కాబట్టి వాటితో ప్రవచనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిందే ఉంటాయి ఏషా ఆ బింబం రోజూ కనబడుతూనే ఉంది చక్కగా మనం పరమ సంతోషంగా ప్రతిరోజు ఆ సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చెయ్యడమే గుంటూరు పట్టణంలో ఆదిత్య హృదయం జరిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి ఫలితమేమిటి అంటే ఏ మహానుభావుడు కలియుగంలో వెంకటనాథుడన్న పేరుతో విరాజమానుడై సమస్తమైనటువంటి జనులను కూడా ఆదరిస్తున్నాడో ఆపద్బాంధవుడై ఆపదముక్కులవాడై పిలిస్తే పలికేటటువంటి కొంగు బంగారమై కాపాడుతున్నాడో ఏ స్వామి దర్శనానికి రాత్రి పగలనక అలా గంటల తరపడి వేచి ఉండి లిప్త కాలమాయిని చూసినంత మాత్రాల పారవస్యంతో ఆనంద భాష్పాలు కారుస్తూ ఇంటికి వస్తాము పుట్టిన పసిబిడ్డల్ని చలికాలమని చూడకుండా పొత్తిళ్లల్లో పెట్టుకొని తలనీలాలు ఇప్పించి నిత్తిమీద పెట్టుకుని వాళ్ళని కూడా దర్శనానికి తీసుకొచ్చి ఆ గుండుకి చందనం రాసి ఇంటికి తెచ్చి ఒక్క లడ్డు దొరికితే అందులో అటుకులు కలుపుకొని పది మందికి పెట్టి తిని సంతోషపడిపోతాము అటువంటి పరదైవమైనటువంటి సాక్షాత్ వెంకటేశ్వర ప్రభువు ఈ నెల పదవ తారీఖు నుంచి గుంటూరు పట్టణంలో ఉండేటటువంటి గుంటూరు పట్టణం సమీపంలో ఉండేటటువంటి ఉత్సాహం ఉంటే ఎక్కడున్న వాళ్ళ చేతనైనా సరే ఇక్కడ సేవలు అందుకోవడం కోసమని తానే బయలుదేరి వస్తున్నాడు ఎంత అదృష్టం సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు జరిగేటటువంటి వారాంతపు సేవలన్నిటినీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అదేం మామూలు మాట కాదు అందులో కొన్ని కొన్ని సేవలు పరమాద్భుతాలు కొంత కొంతమంది జీవితాల్లో అయితే తీరని కోర్కేది నేను ఒకసారి డైలివర్ ఈవోలో అనుకుంటాను విన్నాను నాకు ఎనభై సంవత్సరాలు వచ్చాయి పురాభిషేకం టికెట్ నాకు ఎప్పుడూ దొరకలేదు నేను అభిషేకం చూడలేదు ఇప్పుడు అభిషేకం టిక్కెట్టు కావాలి అంటే చాలా కాలం ఎదురు చూడాలంటున్నారు అంటే ఈ జన్మలో నేను వెంకటేశ్వరుడి అభిషేకం చూసే అదృష్టాన్ని పొందలేనా అని పాపం ఒక వృద్ధుడు వార్తీతో అడిగాడు బహుశ ఇన్ని కోట్ల మంది భక్తుల యొక్క ఆర్తిని వయస్సుల్ని ఆర్థిక కారణాలని ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చేస్తున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉపకారం అందున గురువారం నాటి సాయంకాలం స్వామివారి యొక్క దర్శనం చెయ్యాలని వెంపర్లాడతారు ఎందుకో తెలుసా ఆనాడు ఉండేటటువంటి మూర్తి యొక్క ఆ దివ్యమంగళత్వం దాని యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి వేయి తలలో ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు సళ్ళిం పని చేస్తారు గురువారం నాడు ఆయన యొక్క మూర్ధపుండ్రాల్ని తగ్గించేస్తారు తగ్గించేసి సన్నటి నామం పెట్టుకుంటాడు ప్రతిరోజు కట్టుకునేటటువంటి పట్టు పంచె వదిలిపెట్టేస్తాడు పూలతోటి పంచ కట్టుకుంటాడు ఆ పూలతో పంచ కట్టుకొని ఆయన విరాజమానుడై ఉంటే విశాఖపట్టణంలో గురువారం నాటి సాయంకాలం ఆయన ఇటువంటి అద్భుతమైన దర్శనమిస్తున్నప్పుడు ఎక్కడి నుంచో చిన్న చిన్న తుమ్మిదలు బోల్డ్ అన్ని వచ్చి ఆయన ఒళ్ళంతా పట్టుకుని చుట్టూ మూగుతుంటే మధురి పువ్వు అన్నట్టు అబ్బాహ్యం అందంగా ఉన్నావయ్య స్వామి అనిపించింది ఆ పువ్వుల కోసం ఇన్నితేనిటీగలో ఎక్కడి నుంచో వచ్చేసి అన్ని ఝంకారం చేస్తూ తిరుగుతూ ఆ దివ్యమంగళ విగ్రహం అందున శుక్రవారం నాడు తెల్లవారుజామున పూరాభిషేకం జరిగేటప్పుడు ఉంటుంది ఉత్సాహం మహానుభావుడికి ఆ బట్ట తీసేసి ఒక చిన్న లంగోటా కడతారు లంగోటా కట్టి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం ఆపాదమస్తకం చూడడానికి అవకాశం కల్పిస్తారు ఒంటి మీద ఏ ఆభరణాలు ఉండవు భగవద్ రామానుజులు అలంకరించినటువంటి ఆ లక్ష్మి లక్ష్మి ఆ కంటె ఏది ఉంటుందో అది మెడలో వేసుకుని ఉంటాడు దానికి కూడా తర్వాత పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు రెండు వైపులా అర్చకస్వాములు నిలబడి ఆ వచ్చినటువంటి జీయంగారులు అందిస్తుంటే ఆ పాలు అవి స్వామి మీద పోస్తుంటే ఆ తెల్లటి పాలధారలో నల్లటి స్వామి మునిగిపోయి ఆ పాలధార కారిపోతుంటే అనేక పదార్థాలతో అభిషేకం చేస్తుంటే అసలు ఆ మూర్తి ఎవరు ఏ రూపంలో ఈశ్వరుణ్ణి కొలుస్తారో అటువంటి రూపంగా కనపడతాడు ఎవరికి ఎవరు కులదైవమో ఆ కులదైవంగా భాషిస్తూ ఉంటాడు ఒక పక్క స్వరంయుక్తంగా అద్భుతంగా వేదమంత్రాలు చదవగలిగినటువంటి వైదిక విద్వాంసులు ఆ స్త్రీ సూక్తం పురుష సూక్తం మొదలైనటువంటి సూక్తాల్ని పఠిస్తుంటే చెవులలో ఆ స్వరయుక్తమైనటువంటి మంత్రములు ప్రవేశించి అమృతాన్ని చెవులు జిర్రుకుంటున్నాయా అన్నంతగా ఆనందపడుతుంటే అసలు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో ఈ దిక్కుమాల కరుదెప్పి ఎందుకు పెట్టాడు రా అప్పుడప్పుడు ఇది పడుతోందని ద్వేషం పుట్టేటట్టుగా అంత అందం కళ్ళ నిలబడితే లోకంలో ఉన్న సౌందర్యము రాశీభూతమై ఎదురుకుండా నిలబడితే తిరుమలలో అయితే ఎవరో ఒక వంద మందో ఎంతమందో చూడగలరు రేపు పొద్దున్న గుంటూరులో శుక్రవారం నాడు స్వామివారి పురాభిషేకం జరుగుతుంటే ఏకకాలంలో ఇన్ని వేల మంది దేవాలయం ప్రాంగణంలోకి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లోకి వెళ్ళి నిలబడితే వేరొక ఆనంద ఏర్పాటు చేసి శ్రీవేంకటేశ్వరుడే కదిలి వచ్చి అంతెత్తు ధ్రువమూర్తిని ఏర్పాటు చేస్తారు నన్ను నమ్మండి తిరుమల వెళ్ళి స్వామిని చూస్తే ఏ అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి కలుగుతుంది పక్కన ఉండేటటువంటి మూర్తులు కూడా అలాగే ఏర్పాటు చేస్తారు కోదండరాముణ్ణి ఆ కొలువు శ్రీనివాసుని అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ ఎలా అయితే అధికార గుణం అధికార గుణమంతా కూడా ఆయన సేవలో త్వర పొందుతూ తిరుగుతుంటారో అలా సంయుక్త కార్యనిర్వహణాధికారి గారి దగ్గర నుంచి కార్యనిర్వహణాధికారి గారు పెద్దలు అందరూ జగత్తులకు చక్రవర్తి అయినటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుణ్ణి సేవించడానికి ఆ శుక్రవార పూరాభిషేకం కోసం బారులు తీరుతారు తిరుమలలో అయితే దర్శించడం కష్టం గుంటూరు పట్టణవాసులు చేసుకున్నటువంటి మహద్భాగ్యం ఇంకెన్నాళ్ళు ఉంది అప్పుడే రెండో తారీఖు ఇంకా తెల్లవారదేమీ అని ఎదురు చూస్తుంటాం వచ్చేవారంపాటికి పదవ తారీఖు సాయంకాలం పరిచయ ప్రసంగం పదకొండవ తారీఖు తెల్లవారుజామున సమయాన్ని వాళ్ళు ప్రకటిస్తారు తిరుమలలోలా మళ్ళీ మరీ మూడు గంటలకు ఉండదు అందరూ పాల్గొనడానికి వీలుగా ఏ గంటలకో ఎప్పుడో ఏర్పాటు చేస్తారు ఐదు ముప్పైకో మధ్యలోకో ఇంతమంది పరుగులు పరుగులు ఆటోల్లో వచ్చేవాళ్ళు కార్లల్లో వచ్చేవాళ్ళు వచ్చి ఆ గేట్ల దగ్గర తిని పరుగులు దిగి పరుగులు తీసి లోపలికొచ్చి ఇలా నిశ్శబ్దం ఇలా ఆ విద్వాంసులు మైకి దగ్గరికి వెళ్ళి కౌసల్యాసుప్రజారామ అనేటప్పటికీ మనందరం కూడా గొంతు కలిపి ఇందాక ఆదిత్య హృదయం ఎలా చదివామో అలా అందరం స్వామికి సుప్రభాతం పలకగానే తెర తీసి ఆ నీరాజనం ఆ దివ్యమంగళమూర్తిని కన్నులతో జుర్రుకుని గురువారం నాటి సాయంకాలం వేళ ఆ మహానుభావుడికి సళ్లింపు జరిగిన తర్వాత ఉండేటటువంటి అద్భుతమైన స్వామిని దర్శనం చేసి శుక్రవారం ఉదయం జరిగేటటువంటి ఆ అద్భుతమైన పురాభిషేకం ఆ స్వామి నిజపాద దర్శనం నేను నిన్న మీతో మనవి చేశాను విశాఖపట్టణంలో ఎంతమంది వృద్ధుల్ని నేను చూశానో వేదిక మీదే కూర్చుని ఉండేవాడిని అప్పుడప్పుడు విషయాలు వ్యాఖ్యానం చేయడానికి పాపం వాళ్ళు వచ్చి కొద్దిగా ఇలా జరిగి పక్కకెళ్ళి కింద కూర్చుండిపోయి వలవల వలవల ఏడ్చేసేవారు ఆనంద భాష్ప ఏమిటంటే అయ్యో నా జీవితంలో చూస్తాననుకోలేదండి స్వామిని ఇంత దగ్గరగా చూస్తున్నానా అభిషేకం చూస్తున్నానా తిరుప్పావడ చూస్తున్నానా ఎంత ఆనందపడిపోయారు మళ్ళీ ఆ భాగ్యం ఇదిగో గుంటూరు పట్టణానికి పట్టింది శుక్రవారం నాడు జరిగేటటువంటి ఆ పరమాద్భుతమైనటువంటి పూరాభిషేకం ఆ అన్నకూటోత్సవం ఆ పులిహార అంత పులిహార తయారు చేసి అలాగే కొన్ని కొన్ని పిండి వండి జిలేబీలు మొదలైనటువంటివి అవన్నీ కూడా అందమైనటువంటి అమరిక కింద కొన్ని తొట్ల వంటి ఏర్పాటు చేసి ట్రైన్ లాంటివి ఏర్పాటు చేసి అందులో పులిహార రాసులుగా శిఖరములుగా కట్టి దాని మీద కొబ్బరి చెక్కలుంచి తులసిదలాలతో పూజించి ధ్రువమూర్తి యొక్క దృష్టిపాతం తిన్నగా వెళ్ళి అన్నకూటం మీద పడేటట్టుగా ఏర్పాటు చేస్తే ఆ అన్నకూటమే తీసి ప్రసాదంగా ఇస్తారు నిజంగా ఆ అన్నకూటాన్ని గరుడాల్వారు మంటపంలో కడతారు తిరుపడా సేవలో అది చూడడానికి మహా అయితే ఒక ఇరవై మంది గృహస్థులు కూర్చోడానికి సావకాశం ఉంటుంది కానీ గుంటూరు పట్టణంలో కొన్ని వేల మంది సమక్షంలో ఆ అన్నకూటోత్సవం జరుగుతుంది ఆ అన్నకూటం జరిగిన తరువాత యజ్ఞనారాయణ కనపాటి విశ్వనాథ శర్మ గారు మొదలైనటువంటి విద్వాంసులు శ్రీనివాస గద్య జరుగుతుంటే నిజంగా ఎగురుతున్నటువంటి పక్షులు కూడా వచ్చి అలా ఆగిపోతాయి అంత అద్భుతంగా గద్య పఠనం చేసి ఆ స్వామివారి యొక్క దృష్టిపాతం పడినటువంటి అన్న తీసి ఆ రోజు ఉత్సవానికి ఎవరు ప్రధానమైనటువంటి అధికారులు ఉన్నారో ఆ సేవలో దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి తాంబూల బహూకరణ చేసి ఇంతమంది ఆ అన్నకూటాన్ని చూస్తారు అన్న చూస్తే ఎన్ని జన్మలకి అన్నానికి లోటు రాకుండా ఆ అన్న జరిగినటువంటి ప్రాంతంలో అందరికీ అన్నం దొరికి ఎంతో వస్తుంది రాబో కాలంలో ఇక్కడ రాజధాని నగర నిర్మాణం జరగబోతోంది కనుక ఇన్ని కోట్ల మందు ఇక్కడికొచ్చి పనులు పూర్తి చేసుకుని సంతోషంతో వెళ్లవలసి ఉంటుంది కనుక ఇక్కడ ఉండి అధికారము వికేంద్రీకరింపబడి రాష్ట్రమంతటా కూడా ప్రజలు సంతోషించి అన్నం తిని ఆనందించాలి కనుక అన్న లాంటి వారాంతపు సేవలను ఇక్కడ చేసి రేపు పొద్దున్న నిర్మాణం అయ్యేటటువంటి రాజధాని నగరానికి కావలసినటువంటి దైవీ శక్తిని అంతటినీ కట్టపెట్టడం కోసం ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వారాంతపు సేవలన్నిటినీ చూసి తరించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు వారు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన ఏర్పాటులో అందరూ పాల్గొని పరమ సంతోషంగా ఏడు రోజుల ఉత్సవాలు చూడవచ్చు ఒక్క ఉత్సవాన్ని చూడాలి అంటే ఎంతో కష్టం అటువంటిది ఉన్న ఊళ్ళో కాలు కదపకుండా ఈ ఏడు రోజులు చక్కగా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఊళ్ళో ఉంటే చాలు మీ బంధువుల్ని పిలవండి తెల్లవారుజామున లేచి మీరు ఇంట్లో చేసుకోవలసిన ఆరాధన పూర్తి చేసుకుని గుంటూరులో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఆఖరికి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మార్నింగ్ వాక్ దగ్గర నుంచి అన్నీ రద్దయిపోతాయి ఆ రోజుల్లో అంటే స్వచ్ఛందంగా మూసేస్తారని నేను చెప్పట్లేదు అందరి పరుగులు ఇటువైపు అంటే పోలీస్ పిరేడ్ గ్రౌండ్స్ వైపే ఆ స్వామిని దర్శించాలి సుప్రభాతం పాడాలి స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా ఆఖరికి దేవతలు స్వర్గలోకానికి వెళ్ళిపోతుంటేట ఇంద్రుడు పిలిచి అంటాట ఆ ఆనందమయ్య విమానం చూసి ఆగిపోతాట వాళ్ళందరూ ఆగిపోతే ఒరే మీ దేవతా పదవులు ఊడిపోతాయి రండినా వెనకాతనంట అంటే వాళ్ళంటే అత్త పోవాయి దిక్కుమైన పదవి తీసేస్తే తీసేయి మాకు అక్కర్లేదు ఇక్కడ నిలబడి మేము అదిగో ఆనందమయ్యే విమానాన్ని చూస్తూ బతికేస్తాం చాలు తీసేయి ఆ పదవి మాకు అక్కర్లేదంటే ఇంద్రుడు వెనక్కి వచ్చి బతిమాలుకుంటే అట్టు ఉరేమి రేపు మళ్ళీ తీసుకొస్తాను రా పైనుంచి చూద్దరు కాని విమానం రండిరా అంటే అట్ట అటువంటిది స్వామి స్వామి పరివారము అన్నీ తిరుమల నుంచి బయలుదేరి ఏడు రోజుల పాటు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు సమస్త సేవలను అందుకోవడానికి ఇక్కడకు వచ్చేస్తున్నాడంటే అందులో సాయంకాలం వేల సహస్రదీపాలంకార సేవా మంటపం కట్టి అన్ని దీపాలు వెలిగించి ఆ శ్రీనివాస ప్రభువుకి చక్కగా వీధులలో ఉత్సవం చేసి గోవిందనామంతో ప్రజలు రంజిల్లిపోతారు కోలాటం చేసేవాళ్ళు డప్పు కొట్టేవాళ్ళు నామని చెప్పేవాళ్ళు పరమానందంతో గోవిందనామని చెప్తుండగా స్వామి ఊరిరిగింపుగా బయలుదేరి సహస్రదీపాల దీ దీపాలంకార మంటపంలోకి వెళ్ళి ఇన్ని వేల మంది చూస్తుండగా ఆ సంగీత సేవ జరుగుతుంటే ఆ వేదనాదం వినపడుతుంటే చక్కగా వాద్యం మోగుతుంటే ఆ ఊయలలో ఊగుతూ స్వామి కంగుల పండుగగా దర్శనమిస్తాడు అన్నిటినీ మించి విశేషం నిన్న చెప్పాను ఇవ్వాలా చెప్తాను ఏకాంత సేవ చూడడం ఇవాళ సాధ్యం కాదు కానీ గుంటూరు పట్టణం చేసుకున్న అదృష్టం ప్రత్యేకించి గుంటూరు ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే ఈ ఊళ్ళో ఉన్నారు చెయ్యవలసిన పని ఏమీ లేదు ఏడు రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఉండడం తెల్లవారి లేచినది మొదలు రాత్రి ఏకాంత సేవ అందులోనే కూర్చోవడం అంతే ఏకాంత సేవ నిజంగా మంచం తీసుకొచ్చి వేసి స్వామివారు ఆరగించడానికి నీతిలో వేయించిన జీడిపప్పు అక్కడ పెట్టి తరిగొండ వెంగమమ్మగారి ముత్యాల హారతిస్తారు ఆ తరిగొండ వెంబ వెంగమగారి ముత్యాల హారతితో పరిపూర్ణమైపోతుంది ఆ ముత్యాల హారతి మందంగా చక్కగా పాట పాడుతుంటారు ఆ పాట వింటూ స్వామి సంతోషంతో ఆ నిద్రపోయిన తరువాత అమ్మో అప్పుడే ఓ రోజైపోయిందా అన్న బెంగతో అబ్బా రేపు మంగళవారం అష్టదలపాద పద్మారాధన స్వామివారి పాదాల మీద వెండి మెట్లు పెట్టి బంగారు పూలతో పూజ చేస్తారు ఎంత అద్భుతంగా ఉంటుందో రేపు నిలిపోవాలని ఎవరైనా పాపం తెల్లవారకట్ట రాలేని వాళ్ళు దూరంగా ఉంటే ఏం పర్వాలేదమ్మా ఈ ఏడు రోజులు మిమ్మల్ని మా కారు ఎక్కించుకుంటామని వాళ్ళని కూడా ఎక్కించుకుని ఇంతమంది బయలుదేరి ఏడు రోజులకి ఆటోలు మాట్లాడుకుని నడిచొచ్చేవాళ్ళు నడిచొచ్చి అందరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వేపు పరిగెత్తి ఆ ఉత్సవాలన్నిటినీ కన్నులతో జుర్రుకుంటూ ఏడు రోజులు తిరుమలలో చేసే ఉత్సవాలన్నీ చూసి తరించిపోయి మనసులో వాటిని మధుర స్మృతులుగా పెట్టుకొని ఆ తర్వాత గుంటూరు ఎవరింటికి ఏ బంధువు వచ్చినా ఏమేమి ఊళ్ళో జరిగేట కదా అంటే కూర్చో చెప్తానని ప్రతి వాళ్ళు ప్రవచనం చేసేవాళ్ళే అయిపోయి రెండేసి గంటలు మూడేసి గంటలు ఆ ఉత్సవం గురించి చెప్తుంటే అబ్బాయి ఏమి గుంటూరు పట్టణ అదృష్టం మిగిలిన వాళ్ళు అసూయ వాళ్ళ అసూయ కూడా పోయి తొందరలో అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో కూడా వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగేటట్టుగా అద్భుతంగా జరగబోయేటటువంటి రోజులు వారం రోజుల్లోకి వచ్చేసాయి మళ్ళీ రేపు సాయంకాలం నేను ఇక్కడ ప్రవచనం చేయకపోయినా విజయవాడలో ప్రవచనం చేస్తూ ఉంటాను విజయవాడలో ప్రవచనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి వెంకటేశ్వర వైభవోత్సవాలలో జరిగే ఇంకొక అద్భుతం గురించి మళ్ళీ ప్రస్తావన చేస్తాను మీరు ఇక్కడ కూర్చుని ప్రత్యక్షంగా నా నుండి వినలేకపోయినా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు చేసే ప్రత్యక్ష ప్రసారంలో మళ్ళీ దాన్ని వినవచ్చు మీ అందరూ కూడా మీ అదృష్టం పండుతున్న రోజులు మీరొక్కరే అనుభవించకండి మీ బంధువులకి వెంటనే ఎస్ఎంఎస్లు పెట్టండి ఫోన్లు చెయ్యండి మళ్ళీ దొరికే అవకాశం కాదు వచ్చేసేయండి మీ కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుడిని మనవల్ని భావమతుల్ని భావగారులని బంధువుల్ని పిలిపించండి ఇళ్లల్లో మంచాలు కుర్చీలు ఎత్తేయండి దుప్పట్లు వేసి నేల పడుకోండి మీరు తినండి వాళ్ళకి పెట్టండి పెరుగున్న ఒక్కటి తిన్నా చాలు అందరూ కలిసి ఆ పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళిపోండి కన్నులతో జుర్రుపోండి ఆనందపడిపోండి ఇంతకన్నా అదృష్టం ఎక్కడొస్తుంది స్వామీ బయలుదేరి వస్తున్నాడు కాబట్టి అలా మానసికంగా సిద్ధపడవలసిందిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ మంగళాచాసరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం मंगल कौसलेन्द्रय महनीय गुणात्मने चक्रवर्तीतनूज सर्वभमाय मंगल गुमा काय कांताय कामताधप्रदाय श्रीगिरीशा देवाय मलिनाथा मंगल सर्व श्री उमाश्वर ब्रह्मापण स्वस्थ